సోదరులొకరు ఈ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు సమాధానం కూడా అవసరమని నాకనిపిస్తూ ఉంది ఈ ఛానల్ వాళ్లతో మనమేమీ మాట్లాడలేమా అని మనం తప్పకుండా మాట్లాడవచ్చు మనం మాట్లాడాలికూడా అంతేకాదు మనం మాట్లాడుతున్నాంకూడా నా విషయం మీకు చెప్పాలంటే ప్రస్తుతం నేనొక కేసులో పోరాడుతూవున్నాను అన్ని విదేశీ టెలివిజన్ ఛానళ్ళూ ఇంకా దూరదర్శన్కు వ్యతిరేకంగా మొదట ఈ కేసు వాదనలు ప్రేమ్ కుమార్ గారి న్యాయస్థానంలో ఢిల్లీలో జరిగాయి ప్రేమ్ కుమార్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై మూడున మాకు అనుకూలముగా ప్రేమ్ కుమార్ గారి చిన్న తీర్పులోని సారాంశమేమిటంటే విదేశీ ఛానళ్లన్నింటి ప్రసారాన్ని మనము ఆపివేయాలి దానితో పాటుగా మన దూరదర్శంలో వస్తున్నటువంటి చిత్రహార్ వంటి కూడా మనం నిలిపివేయాలి అటువంటి కార్యక్రమాలలో సెక్స్ యొక్క వల్గారిటీ మరియు అబ్సీనిటీ చూపించబడుతూ ఉన్నాయి ఈ తీర్పు వెలువడంతోటే ఇది దేశమంతా అమలౌతుందని మాకనిపించింది అయితే మీరిక్కడ గ్రహించవలసిన విషయమేమిటంటే ఈ విదేశీ టెలివిజన్ కంపెనీలు నడిపేవారి లాబీ చాలా బలోపేతమైనది వారిలో రూపర్ట్ మర్డోక్ ఉన్నాడు అతను స్టార్టీవీ యజమాని వారిలో జీటివీ యజమానులున్నారు ఏటీఎన్ యజమానులున్నారు అమితా బచ్చన్ ఉన్నారు వీరంతా ఏంచేశారంటే ప్రేమ్ కుమార్ గారి న్యాయస్థానంలో మేము కేసు తోటే వీరంతా కలిసి హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో ఇప్పుడు ఆ కేసు కొనసాగుతూ ఉంది హైకోర్టులో మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిన విషయమేమిటంటే ఈ క్రికెట్ జనులందరితో పాటుగా భారతీయ ప్రభుత్వం కూడా వారికి తోడు నిలిచింది మరియు ఈ విదేశీ టెలివిజన్ కంపెనీల తరఫున న్యాయవాదులుగా ఎవరెవరున్నారో మీరు తెలుసుకోవాలి వారి పేర్లు చెప్పమంటారా భారతదేశంలో అందరికంటే ఎక్కువ పేరున్న సోలీ సొరాబ్జీ ఆయన విదేశీ కంపెనీల తరఫున మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఢిల్లీ హైకోర్టులో సోలీ సొరాబ్జీతో పాటుగా పిఎన్ లేఖి పేరు మోసిన న్యాయవాదులందరూ ఈ విదేశీ కంపెనీల తరఫున వాదిస్తూ ఉంటే మా మావైపు న్యాయవాదే లేకుండా పోయారు ఎందుకంటే మా దగ్గర డబ్బులేదు మీకు వాస్తవం చెబుతున్నాను కాబట్టి మా కేసును మేమే వాదించుకుంటున్నాం లోవర్ కోర్టులో కూడా నేనే వాదనలు వినిపించాను ప్రేమ్ కుమార్ గారి దగ్గర మా మిత్రులు వాదనలు వినిపించారు ఒక్కోసారి నేను వెళ్లేవాణ్ణి ఒక్కోసారి నా మిత్రులు వెళ్లేవారు ఇప్పుడు హైకోర్టులో కూడా ఇలాగే కొనసాగుతూ ఉంది ఒక్కోసారి నేను ఒక్కోసారి నా మిత్రులు వెళుతూ ఉంటారు అయినప్పటికీ ఇప్పటివరకూ జరిగిన వాదనలను బట్టి ఇంత పేరుమోసిన న్యాయవాదులు వారి వైపు ఉన్నప్పటికీ తీర్పు మావైపే తప్పకుండా వెలువడుతుందన్న విశ్వాసం మాకు ఉంది ఎందుకంటే మేము కోర్టులో ఏ హేతువులను ముందుంచామో ఆ హేతువులకు సోలీ సురాబ్జీ జవాబివ్వలేకపోయారు దీపాంకర్ భట్టాచార్య జవాబివ్వలేకపోయారు పిఎన్ లేఖీగారివ్వలేకపోయారు నా విశ్వాసమేమిటంటే రావణాసురుడు ఎంత శక్తిమంతుడైనప్పటికీ ఆయన పక్షాన ఎందరు రాక్షసులున్నప్పటికీ సత్యమే గెలుస్తుంది అలా నాకనిపిస్తుంది కాబట్టి ఇలా హైకోర్టులో ఈ కేసు కొనసాగుతూ ఉంది హైకోర్టులో తీర్పు మాకు అనుకూలంగా వెలువొడితే అది చట్టముగా పార్లమెంటులో ఆమోదించబడేలా మేము ప్రయత్నిస్తాం ఈ మధ్యలో వారు కోర్టు వరకు వెళ్లదలిస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి వాదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదిలిపెట్టము ఈ మధ్యలో మేము మరొక కార్యక్రమాన్ని కూడా చేపెట్టాం ఈ కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ మన తోటి సోదరులే ఈ స్టార్టీవీ విదేశీ కంపెనీ అయినప్పటికీ ఈ స్టార్టీవీని మన దగ్గర నడిపేవారు మాత్రం మన భారతీయులే ఈ మధ్యనే నేను ఢిల్లీలో కేబుల్ టీవీ ఆపరేటర్స్ యొక్క సమావేశంలో నేను పాల్గొన్నాను నేను ఆ సోదరులందరికీ గుడ్ సెన్స్లో అప్పీల్ చేశాను సోదరులారా మీకూ పిల్లలున్నారు నాకూ చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ ఉన్నారు మీరు చేసే వ్యాపారం వల్ల మన ఇళ్లన్నీ పతనమవుతూ ఉంటే మరి మీరు ఈ వ్యాపారాన్ని వదిలిపెట్టాలని ఎందుకు ఆలోచించరు నేనిలా చెప్పినప్పుడు అక్కడ సంతోషించదగ్గ విషయమేమిటంటే వారిలో అరవై శాతమునకు పైగా కేబుల్ ఆపరేటర్లు నాతో అన్నారు రాజీవ్ భాయ్ మీరు కోర్టులో కేసు ఓడిపోయినట్లయితే అదే రోజు మేమీ వ్యాపారాన్ని వదిలిపెట్టేస్తాం కాబట్టి వారి వైపునుంచి వారు మనకా భరోసా ఇచ్చారు వారంతట వారే చెప్పారు బొంబాయి కేబుల్ టీవీ ఆపరేటర్స్ సంఘంతోటికూడా మేము మీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం వారితోకూడా మేము చర్చించి మా అభిప్రాయాన్ని తెలియజేస్తాం అని వారన్నారు కనుక వారిని కూడా మనం కన్విన్స్ చేయగలిగితే ఈ విదేశీ కంపెనీల మూలాలను పెకలించి వేయగలం ఇది ఇప్పటివరకూ జరిగిన విషయం కాబట్టి ఈ విషయంలో మనం ఛానళ్ల వారికి మన అభిప్రాయాన్ని చెప్పవచ్చు వారితో పోరాడవచ్చు ఈ విషయంలో మీ సహకారం కూడా కావాలి మీరేమి చేయగలరు హరిభాయ్ పత్రికా సంపాదకులు మీరందరూ కలిసికట్టుగా నిర్ణయించుకుంటే కనీసం ఐదువేల లెటర్స్టు ఎడిటర్ మీరు వ్రాయవచ్చు సంపాదకులకు మీరు వ్రాసే లేఖ అందులో ఈ విదేశీ టెలివిజన్ గురించి వ్రాయండి ఎప్పుడైనా ఈ విషయానికి సంబంధించిన వార్తలేమైనా వచ్చినట్లయితే హరీభాయ్ గారి సహకారంతో మీరా వార్తలను ప్రచురింపజేయండి టీవీకి వ్యతిరేకంగా దానితో ఏం జరుగుతుంది ఆ తీర్పునిచ్చే జడ్జీగారు కూడా ప్రతిరోజూ పత్రికలు చదువుతారు పత్రికల్లోని వార్తలతో వారు ఉంటారు కనుక పలు ప్రదేశాలనుంచి ఇటువంటి వార్తలు వస్తూ ఉంటే జడ్జీగారి మనసులోకి ప్రవేశించిన ఈ వాస్తవాలు వారి తీర్పును ప్రభావితంచేస్తాయి కాబట్టి మనలో ప్రతి వ్యక్తీ ఈ పనిచేయగలరు ఎన్నెన్ని పత్రికలున్నాయో అన్నింటికీ లెటర్స్ టు ఎడిటర్ మీరు వ్రాయండి ఎన్ని పత్రికలలో ఒక న్యూసైటంగా ఒక వార్తా విశేషంగా దీన్ని ప్రచురించగలమో అన్నింటిలో దీనినలా ప్రచురింపజేయండి లేదు అందుకు గాను మీరు ఇతర పద్ధతులేమైనా ఉంటే అన్వేషించండి ఇవి మీరు చెయ్యదగిన పనులు మీరలా చేసినట్లయితే మీరు మాకు ఎంతో సహకరించినవారవుతారు నేను మళ్లీ మీకు రిపీట్ చేస్తున్నాను మేము సాగిస్తున్న ఈ పోరాటానికి మీరు పూర్తిగా మద్దతును ప్రకటించాలంటే అందుకి మీరు చేయవలసినది మీటీవీని ఆపివేయడం అలా చేసినట్లయితే మీరు పరిపూర్ణంగా మాయి పోరాటానికి సహకరించినవారవుతారు అలాగే మనము ధరించే వస్త్రాల విషయంలో కూడా మనము జాగ్రత్త వహించాలి భారతదేశంలో అమ్ముడవుతున్న వస్త్రాలలో కేవలం ఒక్కశాతం మాత్రమే ఖద్దరు వస్త్రాలు అమ్ముడవుతున్నాయి ఒక్క శాతం వన్ వస్త్రాలు సింథటిక్వి అమ్ముడుపోతున్నాయి ఇంపోర్టెడ్ యార్డ్ ద్వారా తయారు చేయబడిన వస్త్రాలు ఒక్క శాతం ఖద్దరు బట్టలు అమ్ముడుపోవడం వల్ల భారతదేశంలో పదిహేను లక్షల మందికి ఉపాధి లభిస్తూ నేను కలలు గంటు ఉంటాను నూటికి నూరు శాతం ఖద్దరు బట్టలే అమ్ముడుపోయినట్లయితే మన దేశంలో పదిహేను కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది మొత్తం పన్నెండు కోట్ల మంది నిరుద్యోగులున్నారని భారతీయ ప్రభుత్వం ప్రకటిస్తోంది అంటే మనము ఖద్దరు వస్త్రాలను మాత్రమే ధరించడం ప్రారంభిస్తే పదిహేను కోట్ల మందికి ఉపాధిని కల్పించిన వారమవుతాం కనుక మీరు ఖద్దరు ధరించడానికి మొదటి కారణం పదిహేను కోట్ల మందికి ఉపాధి లభించడమైతే మీరు ఖద్దరు ధరించడానికి వెనుక ఉన్న రెండవ కారణం అత్యధికంగా అహింసాయుత పద్ధతులలో తయారయ్యేటువంటి వస్త్రమదే ప్రతి గ్రామంలోనూ జనులకు ఉపాధి కల్పించడమే కాకుండా పూర్తి అహింసాయుత పద్ధతుల్లో అది తయారవుతుంది ఎందుకంటే పత్తి పంటతో దూదిని చేసి దాని నుంచి దారాన్ని తీసి దానితో వస్త్రాన్ని తయారు చేయడం పూర్తిగా అహింసాయుతమైన పద్ధతి మరోవైపు ఈ టెరిలిన్ టెరీకాడ్ సింథెటిక్ వస్త్రాలు హింసాయుతమైన పద్ధతుల్లో తయారు చేయబడతాయి కనుక సంస్కృతి సంరక్షించబడుతుంది పదిహేను కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది దీనిని మించి మరొక కారణం కూడా నేను చెబుతాను ఖాదీతో పాటుగా మనం గ్రామాలలోని కుటీర పరిశ్రమలలో తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే మరొక పదిహేను కోట్ల మందికి మనం ఉపాధిని కల్పించిన వాళ్లమవుతాం ఖద్దరు మరియు గ్రామీణ పరిశ్రమలలో ముప్పై కోట్ల మందికి ఉపాధిని కల్పించే సామర్థ్యముంది కనుక మీరు ఇంటింటా ఖద్దరు వస్త్రాలనే ధరించండి మీరంతా నూటికి నూరు ఖద్దరు వస్త్రాలనే ధరించేటట్లయితే నాకు అమితానందం కలుగుతుంది అయితే ఒకేసారి ఈ మార్పు తీసుకురావడం సాధ్యపడదు అని ఎవరైనా నాతోటి అనవచ్చు అటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక్క ఖాదీ వస్త్రాన్నైనా తీసుకోండి మీరు కనీసం ఒక్క ఖాది వస్త్రాన్ని ధరించినా యాభై లక్షల మందికి ఉపాధి లభిస్తుంది కనుక దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి కూడా మనము ఖాదీ వస్త్రాలను ధరించవచ్చు ఈ విధంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించే అవకాశం మన దేశంలో మాత్రమే ఉంది మరెక్కడా లేదు ఇక మరో ప్రశ్న ఒక సోదరులడిగారు నేటి మన నాయకుల బారినుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి నేను నా ప్రసంగం చివరలో సంకేతాత్మకంగా ఇదే విషయాన్ని చెప్పాను నేటి ఈ పరమలోభులైన నాయకుల బారినుంచి బయటపడడానికి మనమేదో చేయవలసినవసరంలేదు ఒక్కొక్కరూ ఒక్కో రాయి తీసుకుని విసిరేస్తే సరిపోతుంది నేటి నేటియ అవినీతిపరులైన నాయకుల బారినుంచి రక్షించబడడానికి అదొక్కటే మార్గం ఒక్కొక్క రాయిని తీసుకుని వారిపైకి విసిరేయాలని నేను చెబుతున్న మాటల్లో చాలా లోతైన అర్థముంది అది ఏమిటంటే ఈ నాయకులను పూలమాలలు వేసి సత్కరించేది మనమే వీరికి జయజయధ్వానాలు పలికేది మనమే ఈ నాయకుల కోసం చందాలు వసూళ్లు చేసేది మనమే ఈ నాయకులను ఓట్లు వేసి గెలిపించేది మనమే మీరీ పనులన్నీ చెయ్యడం ఆపితే వీరు ఆకాశంనుంచి ఖచ్చితంగా భూమిపైకి దిగొస్తారు ఈ గ్యారంటీ నేనిస్తున్నాను నేను తాజా తాజాగా ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తున్నాను కార్గిల్ పేరుతో ఒక కంపెనీ ఉండేది ఒప్పు తయారు చేయడానికని గుజరాత్కు వచ్చారు మాకు తెలిసింది కొందరు గాంధేయవాదులు ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు నేను అందులో పాల్గొన్నాను నేను గుజరాత్లో ఎవరికీ తెలియదు గుజరాత్లో ఎవరు నాకు తెలియదు అయినా కార్గిల్కి వ్యతిరేకంగా ఉద్యమం అనడంతో నేనక్కడికి చేరుకున్నాను నేనక్కడికి వెళ్ళి వారిని అడిగాను మీరేమి చేస్తున్నారు అంటే మేమంతా ఉద్యమాన్ని చేపట్టి ఈ కంపెనీని ఇక్కడి నుంచి తరిమికొట్టనున్నాము అన్నారు దానితో నేను నా పేరుకూడా వ్రాసుకోండి అని చెప్పాను ఉద్యమంలో భాగంగా మేము అహ్మదాబాద్లో ప్రారంభమై గాంధీధాం చేరుకున్నాము అక్కడ కార్గిల్ వాళ్ల సంస్థ ఏర్పాటు చేయబడనుంది ఇంతకీ కార్గిల్ ఎక్కడ స్థాపిస్తున్నారు అన్నది నేను కనుక్కున్నాను ఖండల ఓడరేవు ఉంది గాంధీధాం దగ్గర ఆ ఖండల ఓడరేవుకు దగ్గరలో ఒక లంక ఉంది ద్వీపముంది సబ్సైడా లంక అది దాదాపు డెబ్బై వేల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది చిమన్భాయ్ పటేల్ గారి ప్రభుత్వం ఆ మొత్తం లంకనంతటినీ కార్గిల్ కంపెనీకు ఇచ్చివేసింది అది ఎంత ధరకు ఇచ్చిందో తెలుసా చదరపు అడుగుకు పదిహేను పైసల చొప్పున దీని వెనుక రహస్యమేమై ఉంటుందబ్బా అని మేము అన్వేషించగా అన్వేషించగా మాకు తెలిసిందేమిటంటే చిమన్భాయ్ పటేల్ గారికి ఒక కొడుకున్నాడు తను కార్గిల్ కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ చేశాడు దానితో పదిహేను పైసలకు స్క్వేర్ ఫుట్ చొప్పున వారికి భూమి నప్పగించారు ఆ స్థలంలో కార్గిల్ కంపెనీ వారి కర్మాగారమేర్పాటు చేయబడుతుంది ఇంతకీ కార్గిల్ కంపెనీ ఏమిటి దీన్ని గురించి తెలుసుకున్నాం అప్పుడు తెలిసినదేమిటంటే అది అమెరికాలో చాలా పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎటువంటి అధికారాలుంటాయంటే మీరు ఆ కంపెనీ ఏమి చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఆ కంపెనీకి ఇష్టం లేకుంటే మీరవి తెలుసుకోలేరు మీరేమి చేస్తున్నారని వారిని కనీసం ప్రశ్నించనుకూడాలేమనం నేనడిగాను బాబూ ఈ సబ్సైడా లంకకే కార్గిల్ కంపెనీ ఎందుకొస్తోంది ఎన్నో రోజులు ఆ విషయాన్ని గురించి ఆలోచించినా మాకర్థం కాలేదు చివరికి మాకర్థమైంది ఈ కార్గిల్ కంపెనీ సబ్సైడాలంకే ఎందుకొస్తోంది అన్నది గుజరాత్లో మరే ప్రదేశంలోనైనా వారు స్థాపించవచ్చు మూంద్రా ఉంది మాండవీ ఉంది కచ్లోనే మరోచోటను ఎన్నుకోవచ్చు సాతల్పూర్ వంటి ఎన్నో ప్రదేశాలలో ఉప్పు తయారవుతుంది కాని అక్కడకు వెళ్లడం లేదు ఇక్కడికే వస్తున్నారు చివరికి తెలిసినదేమిటంటే సబ్సైడాలంకనుంచి పాకిస్తాన్లోని కరాచి కేవలం హండ్రెడ్ నాటికల్ మైల్స్ దూరంలో ఉంది ఆ రోజు మస్తిష్కంలో పిక్చర్ అంతా సుస్పష్టంగా తెలిసొచ్చింది వీళ్లు కచ్కు ఎందుకు రావాలనుకుంటున్నారు అన్నది వీళ్లు రావాలనుకోవడానికి కారణం వాళ్లు గుజరాత్ను ఒక కాశ్మీర్గా మార్చడానికి అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు ఎంత బాగా కొనసాగుతున్నాయో మీకు తెలుసు నాకు తెలుసు ఈ అమెరికా ప్రతిరోజూ పాకిస్తాన్కు ఆయుధాలను పంపిణీ చేస్తూ ఉంటుంది కార్గిల్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేయడం వల్ల అది అమెరికాకు ఒక ప్రధాన కేంద్రంగా తయారవుతుంది ఆ కేంద్రం ద్వారా వారు పాకిస్తాన్తో సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు కరాచీ అక్కడికి కేవలం వంద నాటికల్ మైల్స్ దూరంలో ఉండడం వల్ల పాకిస్తాన్కు వారి రాకపోకలు తేలికగా జరుగుతాయి మరోవైపు ఆ కంపెనీలో ఏమి జరుగుతున్నదన్నది తెలుసుకునే అధికారం మనకు లేదు దీనితో నాకర్థమైంది ఇది కచ్ ప్రాంతాన్ని మరో కాశ్మీర్లా తయారు చేయడానికి పన్నబడుతున్న పన్నాగమని నిజానికి పరిశీలించి చూస్తే వారు భారతదేశమంతటినీ చుట్టుముట్టుతున్నారు నార్తీస్ట్లో చైనా కూర్చుంది క్రింద శ్రీలంక అగ్నిగుండమై మండుతోంది మరోవైపు నార్తీస్టుకు కొద్దిగా క్రింది భాగంలో కూడా నిప్పు రాజుకుంటోంది ఇక కాశ్మీర్ పంజాబ్లైతే భగభగ మండుతూనే ఉన్నాయి కాశ్మీర్ వేరుపడాలి పంజాబ్ వేరుపడాలని వారికి కొదవే లేదు ఇక మిగిలిన భాగమల్లా పశ్చిమ భారతం అది కొద్దిగ ప్రశాంతంగా ఉంది ఆ పశ్చిమ భారతీయ ప్రాంతంలోకూడా గుజరాత్ గుండెలపై కూర్చుంటే ఇక పశ్చిమ భారతాన్ని కూడా అల్లకల్లోలం చేయవచ్చు ఈ విషయం నా మదికి తట్టడంతోటే ఇక నేను దృఢంగా నిశ్చయించుకున్నాను ఇక నేను మరోచోటికి వెళ్లే ప్రసక్తే లేదు నేను ఇక్కడే కచ్లోనే ఉండాలని నాకు గుజరాతీ రాదు కచ్చి భాష అయితే అసలు ఏమాత్రం అర్థం కూడా కాదు అయినా వెళ్లేవాణ్ణి స్కూళ్లకు వెళ్లేవాణ్ణి కాలేజీలకు వెళ్లేవాణ్ణి ఎక్కడా ఎవరూ పరిచయంలేదు ప్రిన్సిపాల్ను కలిసి చెప్పేవాడిని నా పేరు ఫలానా నేను ఈ ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను నేను మీ విద్యార్థులతో ఒక విషయాన్ని చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నారని వారడిగితే ఇక్కడికొక విదేశీ కంపెనీ వస్తోంది అది నేరుగా మీ గుండెల్లో తుపాకీ గుళ్లను దింపడానికి ప్రయత్నిస్తోంది ఈ విషయం చెప్పడంతో నాకు ఒక్క కూడా అడ్డు చెప్పలేదు అందరూ రాజుభాయ్ చెప్పండి తప్పకుండా మా విద్యార్థులకిది తెలియచేయండి అన్నారు మరో ప్రశ్నకు సమాధానం నిజానికి మన బడ్జెట్ను మనమే తయారు చేసుకోవాలి అయితే నిన్ను చెప్పినట్లుగా మన నాయకులు దేశమంతటినీ అమ్మివేశారు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ అధికారులు మన దేశంలో బడ్జెట్ను తయారుచేస్తారు మన దేశానికి చెందినవారు కేవలం మరో దారి లేక వారితో పాటు కూర్చుంటారు మీరొక విషయం తెలుసుకోవాలి ప్రస్తుతం బడ్జెట్ తయారుచేస్తున్నది చిదంబరం కాదు ప్రస్తుతం ఆరుగురు ఐఎంఎఫ్ అధికారులు సౌత్ బ్లాక్లో ఉన్నారు వాళ్లు రాత్రింబవళ్లు బడ్జెట్ను తయారుచేస్తున్నారు కాబట్టి మన దేశానికి చెందిన బడ్జెట్ను మనమే తయారుచేసుకోవాలి విదేశీయులు మన బడ్జెట్ను తయారు చేయడం నిజంగా మన దేశానికి అవమానకరం చిదంబరం వంటి వంటివాళ్ళూ సింగ్ వంటి వాళ్ళూ ఆర్థిక మంత్రులైతే ఇలా కాక మరెలా జరుగుతుంది మీరి విషయాన్ని కొద్దిగా లోతుగా ఆలోచించాలి ఈ విషయం అఫీషియల్గా కూడా డిక్లేర్ చేయబడింది బహుశా ఒకటి రెండు పత్రికల్లో కూడా వచ్చి ఉంటుంది ఇప్పుడు చూడండి చిదంబరం ఏదో ఒకరోజు బొంబాయి వస్తారు అవును తప్పకుండా ఆయన ఏదో ఒకరోజు బొంబాయి రావలసి ఉంటుంది చిదంబరం బొంబాయి వచ్చిన రోజు మీరూ ధైర్యం చేయండి నేను మీతో పాటు వస్తాను నేను నా పనులన్నీ వదిలిపెట్టుకుని వస్తాను మనం తనను ఎయిర్పోర్ట్ నుంచి బొంబాయి నగరం లోనికి రానివనేకూడదు చిదంబరం వస్తే చిదంబరం విషయంలోనూ ఇలాగే చేయాలి మన్మోహన్సింగ్ వస్తే మన్మోహన్సింగ్ విషయంలోనూ ఇలాగే చేయాలి వాళ్లకు మనం తెలియజెప్పాలి ఇంతకీ మీరెవరు మీరు వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ల ఏజెంట్లు మిమ్మల్ని ఈ పవిత్ర భూమిలోకి అడుగుపెట్టనివ్వం ఇలా చేసే శక్తి మనకుంది ఇదే ప్రజా శక్తి బొంబాయికి చిదంబరం వస్తున్నాడు అని మీకనిపించిందంటే మీరు వెంటనే రాజీవ్ దీక్షిత్కు ఫోన్ చెయ్యండి నేను ఎక్కడున్నా వస్తాను మీరు నాకు తోడు నిలవాలేగాని ఈ చిదంబరమేమిటి వీళ్ల తాత ముత్తాతలకు కూడా మనం బుద్ధి చెప్పగలం వీళ్ళేమీకారు కేవలం నీటిబుడగలు ఈరోజుపైకి కనిపిస్తూ ఉంటారు రేపు అధాపాతాళంలో ఉంటారు వీరికి తమకంటూ ఏ ఔన్నత్యమూ లేదు ఏ సామర్థ్యమూ లేదు వీరి ఔన్నత్యమూ సామర్థ్యమూ కేవలం మిమ్మల్ని అమాయకులుగా ఉంచుతున్నంతవరకే వారి మోసంనుంచి మీరు బయటపడిన రోజే ఈ చిదంబరం వంటి వాళ్లందరూ దారికొస్తారు ఇలా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంతకుముందు లాలూప్రసాద్ యాదవ్ విషయంలో ఇలాగే జరిగింది కాబట్టి లాలూ విషయంలో జరిగిందంటే చిదంబరం విషయంలో కూడా జరుగుతుంది ఇటువంటి వారందరి విషయంలోనూ జరుగుతుంది ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను ఒక సోదరులు ప్రశ్నించారు భారతదేశంలో ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఆంగ్ల భాషలోనే ఎందుకు జరుగుతాయి దానికి క్రిందనే మరో ప్రశ్న ఈ కంప్యూటర్ల భాష ఆంగ్లంలోనే ఎందుకుంటుంది నేను మీకు ఉన్న విషయం చెబుతున్నాను ఆంగ్లంలో కార్యకలాపాలు కొనసాగించడమన్నది ఒక గౌరవప్రదమైన విషయంగా ఈ దేశంలో భావిస్తూ ఉంటారు నిజానికిది బానిసత్వానికి సూచన ఇందులో ఏ విధమైన గౌరవమూ లేదు వారు మనల్ని రెండు వందల యాభై మూడు వందల ఏళ్లపాటు ఏలినందుకుగాను మనమింకా ఆ భాషను నెత్తినేసుకుని మోస్తున్నాం ఆంగ్ల భాషలో వ్యవహారాన్ని కొనసాగించడం గౌరవప్రదమైన విషయమన్న భావనను మన బుద్ధులనుంచి తొలగించాలి ఇలా ఈ భావాన్ని మన బుద్ధినుంచి తొలగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉండాలి ఈ విషయాన్ని గురించి మీకు చిన్న చిన్న ఉదాహరణలిస్తాను మీరు సంతకం చేస్తున్నప్పుడల్లా మీ మనసులో ఒక ఘర్షణ చెలరేగాలి నేను సంతకాన్ని ఆంగ్లంలో చేయాలా హిందీలో చేయాలా లేదు గుజరాతీలో చేయాలా మీ మనసుల్లో ఈ సంఘర్షణ చెలరేగనంతవరకు ఆంగ్లం మననుంచి దూరం కాదు అలాగే మీరు మీ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు డింపి టింపల్ ఈ డింపిటింపుల్లేమిటి బాబీ టింకల్ ఇవన్నీ కేవలం మూర్ఖత్వానికి చిహ్నాలు కనుక మీ మనస్సుల్లో నిరంతరం ఈ ఘర్షణ చెలరేగాలి నేను నా పిల్లలకు ఇటువంటి అర్థంపర్థంలేని ఇంగ్లీషు పేర్లను పెట్టకూడదు స్వదేశీయమైన భారతీయ భాషలకు చెందిన భాషలోని హిందీ భాషలోని పేర్లను పెట్టుకోవాలి ఇది ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా జరుగవలసిన పోరాటం మీ చేయి సంతకం చెయ్యడానికి ముందుకు వెళ్లినప్పుడల్లా మీ మనసులో ఈ ప్రశ్న ఉదయించాలి నేను సంతకాన్ని ఆంగ్ల భాషలో చేయాలా హిందీలో చేయాలా లేదు గుజరాతీలో చేయాలా మీరు ఆంగ్లంలో సంతకం చెయ్యబోయినట్లయితే ఆగండి మీ నిర్ణయాన్ని మార్చుకోండి నేను ప్రయత్నపూర్వకంగా హిందీలోగానీ గుజరాతీలోగానీ సంతకంచేస్తాను అని నిర్ణయించుకోండి ఇలా మీ మీ ఇళ్లనుంచే ఈ పోరాటం మొదలైతే మీరు తప్పకుండా ఏదో ఒకనాడు ఆంగ్ల పూర్తిగా మన దేశం నుంచి తరిమికొట్టగలరన్న విశ్వాసం నాకుంది మీరు మీ మీ వ్యక్తిగత జీవితాలలో ఇటువంటి నియమాలు పాటించినట్లయితే ఈ ఆంగ్లమిలాగూ పోతుంది నేను ఈ విషయానికి సంబంధించి ఒకే మాట చెబుతూ ఉంటాను ఆంగ్లేయులను ఎలాగైతే తన్నితన్ని తరిమికొట్టామో అలాగే ఆంగ్ల భాషను తన్ని తన్ని తరిమికొట్టాలి లేకుంటే ఇది పోదు అందుకుగాను మనం మన వ్యక్తిగత స్థాయిలో సాధ్యమైనంతవరకు ఇందుకు నేను ఉదాహరణ చెబుతాను మీరు ఆంగ్ల దినపత్రికలను కొనడం మానివేయండి వారికి గుణపాఠం నేర్పండి ఈ ఆంగ్లపత్రికలు చేసేదేమిటి మీరు చూడండి నేను పేరెత్తి మరీ చెబుతున్నాను టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరిది అశోక్ జయంతి ఏమిటది చేసేది ప్రతిరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదో ఒక అమ్మాయికి చెందిన పూర్తినగ్నమైన లేదు అర్ధనగ్నమైన చిత్రాలు ముద్రించబడి ఉంటాయి ప్రతిరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న పత్రిక భారతీయ సంస్కృతిని సర్వనాశనంచేసింది మీకు తెలుసా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికే మిస్ ఇండియా మిస్ ఫెమినా ఇటువంటి పోటీలన్నింటినీ మొదలుపెట్టింది ఇదే టైమ్స్ గ్రూప్ ఫెమినా వారి పత్రికే ఫెమినా ద్వారా మిస్ ఫెమినా మిస్ ఇండియా పోటీలను మొదలుపెట్టింది ఇప్పుడా మిస్సిండియాలు మిస్ వర్ల్డ్ ఇంకా మిస్ యూనివర్సులయ్యారు ఇక అందరూ అదే వ్యాపారంలో నిమగ్నమయ్యారు ఇక వీరికి మరో వ్యాపారమే లేదు మీరు ఏ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా అయినా పేపరు తీసి చూడండి ఒకరోజు మొదటి పేజీలోనే ఇంత పెద్ద ఫోటో ఉంటే మరో రోజు ఇంకో పేజీలో పెద్ద ఫొటో ఉంటుంది వాటి అవసరమే ఉండదు వారికి సంబంధించిన వార్త ఏమీ ఉండదు వార్తలతో ఆ ఫోటోకు సంబంధమే ఉండదు బలవంతంగా స్త్రీల అర్ధనగ్న దృశ్యాలను ప్రదర్శించడమే వారి పాత్రికేయత ఇలా చేసేటువంటి పత్రిక ఏదైనా ఇలా ప్రచురించే పత్రికలన్నింటి గురించి నేను చెబుతున్నాను ఇప్పుడు వీరిని కంట్రోల్ చేయగలిగినదెవరు ఈ పత్రికలకు చెందినవారందరూ ఎవరో దేవదూతలని మీరు భావించకండి పాత్రికేయులందరూ దేవదూతలు కారు మీడియాలో కూడా కరప్షన్ ఉంది కేవలం లోనే కరప్షన్ లేదు లోనే కరప్షన్ లేదు కరప్షన్ మీడియాలో కూడా ఉంది కనుక కనీసం అటువంటి పత్రికలను కొనడం మీరు ఆపండి మొట్టమొదటగా మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాను బహిష్కరించండి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను ఏ రోజైతే బొంబాయిలో టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలు యాభై వేలు తక్కువగా అమ్ముడుపోతాయో ఆ రోజు ఇక అశోక్ జైన్ శీర్షాసనం వేయడం మొదలు ఇక అప్పుడు మీరు చెప్పినట్లు చేస్తాడు కనుక ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ఎవరెవరింటికి టైమ్స్ ఆఫ్ ఇండియా వస్తుందో వారు టైమ్స్ ఆఫ్ ఇండియా తెప్పించడం మానివేయండి అంతేకాకుండా ఆ పత్రిక ఎడిటరుకు లేఖ వ్రాయండి మేము మీ పత్రికను తీసుకోవడం ఆపివేస్తున్నాం ఎందుకాపుతున్నాం మీరు ఈ నగ్నత్వాన్ని ప్రచారం చేస్తున్నారు గనుక ఒక ప్రక్క ఆంగ్లాన్ని ప్రచారం చేయడం మరో ప్రక్క ఈ నగ్నత్వాన్ని అశ్లీలతను ప్రచారం చేయడం మా చెల్లెళ్ళు బిడ్డలకు చెందిన అడ్డదిడ్డమైన ఫోటోలు వేసి మీరు మా కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారు ఈ విషయాన్ని వారికి తెలియజేసి మరీ టైమ్స్ ఆఫ్ ఇండియాను ఆపివేయండి రెండు నిమిషాల్లో వారికి వారి తాతమ్మలు గుర్తుకొస్తారు ఏ రోజైతే నేటికంటే యాభై పత్రికలు తక్కువగా అమ్ముడు ఆ రోజు మీరే చూడండి అశోక్ జైన్ తలక్రిందులుగా నడుచుకుంటూ మీ దగ్గరికొస్తాడు మనకు ఏదైనా ప్రమాదముంది అన్న భావన తనలో కలుగనంతవరకు అతనిలా కొనసాగుతూనే ఉంటాడు నేను మరో అడుగు ముందుకు వేసి ఇంకో విషయం చెబుతున్నాను మీ కాండెవలీకి చెందిన జైన సమాజం మీరు రేపు గాని వారం రోజుల తరువాతగాని లేదు వీలైతే హోళీ రోజుగాని టైమ్స్ ఆఫ్ ఇండియాను హోళికలా తగులబెట్టండి అంతేకాకుండా ఈ విషయాన్ని అందరికీ తెలియజెప్పండి మేము టైమ్స్ ఆఫ్ ఇండియాను ఎందుకు తగులబెడుతున్నామంటే ఇవి ఒకటి ఆంగ్లాన్ని ప్రచారం చేస్తుంది రెండవది ఆంగ్లం కంటే దారుణమైన నగ్నత్వాన్ని అశ్లీలతను ప్రచారం చేస్తూ ఉంది ఈ పని మీరు చేసినట్లయితే ఇది దేశమంతట ఒక ప్రముఖ వార్త అయి కూర్చుంటుంది ఒకవేళ వారు మీ మాట వినకపోతే మీరు వారిని బహిష్కరించి వారి పట్ల మీ సహాయ నిరాకరణను వ్యక్తంచేసే అధికారం మీకు పూర్తిగా ఉంది మిడ్డే పత్రిక విషయంలో ఇలా జరుగలేదని మీరు చెబుతున్నారు గనుక ఒకరోజు ఐదారు వేల మిడ్డే పత్రికలను తీసుకుని ఇక్కడే తగులబెట్టండి అప్పుడు వాళ్లకు బుద్ధొస్తుంది ఇతర పత్రికల్లో మిడ్డేను హోళికలా తగులపెట్టి హోలీ పండుగ జరుపుకున్నారు కాందివళి జైన సమాజానికి చెందినవారు అన్న వార్త వస్తుందో అప్పుడు వాళ్లు ఖచ్చితంగా దిగొస్తారు ఇటువంటి పనులకు నేను సదా మీకు తోడు నిలుస్తాను మీరిటువంటి పని చేయదలిచినప్పుడల్లా నన్ను పిలవండి రాజీవ్ భాయ్ ఈరోజు హోళీ జరుపుకోవాలి అని మీరు చెప్పినప్పుడల్లా నేను ఉన్న పనులన్నీ వదిలిపెట్టుకుని ఆ సత్కార్యం కోసం ఇక్కడికి వస్తాను ఎందుకంటే అటువంటి పనులు చేయవలసిన అవసరం ప్రస్తుతమెంతో ఉంది వీరికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది ఒక సోదరులో వ్రాశారు ఈ దేశానికి రాజు గాంధీ వంటి ప్రధానమంత్రులైతే దొరుకుతారు గాని రాజీవ్ దీక్షిత్ వంటి ప్రధానమంత్రులెందుకు దొరకరు అని ఈ ప్రశ్నకు నేనేమీ సమాధానం చెప్పదలుచుకోలేదు ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నగనుక ఆయనకు వ్యక్తిగతంగానే నేను సమాధానమిస్తాను అలా జరిగే అవకాశమే లేదు అటువంటి ఊహల్లోకి మీరు వెళ్ళకండి విదేశీ కంపెనీల వెనుక కర్రపట్టుకుని తరిమికొట్టడానికి తిరిగే రాజీవ్ దీక్షిత్ వంటి వారు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎన్నిటికీ కాలేరు ఎందుకంటే విదేశీ కంపెనీల వారికి తెలుసు ఈ వ్యక్తి కనీసం ఇరవై గంటల గంటలపాటైనా ప్రధానమంత్రిగా ఉన్నట్లయితే వేరే పనులేంచేసినా చెయ్యకున్నా మల్టీనేషనల్ కంపెనీలన్నింటినీ మన దేశం నుంచి తరిమికొట్టడం మాత్రం ఖాయమని అందుకుగానూ వారు తమ బలాన్నంతా ప్రయోగిస్తారు అందుకే అటువంటి వారిని వారెక్కువకాలం నిలువనివ్వరు ఇది కేవలం రాజీవీక్షిత్కి సంబంధించినది కాదు ఎవరో ఎక్స్వైజెడ్ అయినా అందువల్ల అటువంటి పోహలకు అవకాశం లేదు అయితే మన దేశంలో జాతియ సంస్థలకు వ్యతిరేకంగా ఒక మహోద్యమం కదిలి అందులో భాగంగా నేను నా ప్రాణాలనే కోల్పోవలసి వచ్చినా నాకానందదాయకమే అలా జరిగినట్లయితే నా జీవితం సార్థకమైనట్లుగా నేను భావిస్తాను ప్రధానమంత్రి కావడం అత్యుత్తమమైన విషయం ఈ విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతూ మరణించడమేనని నేను భావిస్తాను అలాగే గనుక జరిగితే నా హృదయంలోని ఆకాంక్ష నెరవేరినట్లు నేను తలుస్తాను ఇక మరో ప్రశ్న యూనియన్ కార్బైడ్ వారి దుర్ఘటన వెనుక నిజానిజాలేమిటి అని యూనియన్ కార్బైడ్ దుర్ఘటన గురించి దేశమంతటికీ ఏం తెలియజేశారంటే ఇది ఉన్నపాటున భోపాల్లో వారి కర్మాగారం నుంచి గ్యాస్ లీకయింది అని మిథైలైసోసైనట్ దానితో జనులు చనిపోయారు అని అయితే ఆ యూనియన్ కార్బైడ్ చేసే పనికి సంబంధించి నేను చాలా లోతుగా అధ్యయనం చేశాను ఇంకా ఆ కంపెనీని గురించి చాలా విస్తారంగా నేను కేసు స్టడీ చేశాను నా విద్యార్థిదశలో వాస్తవమేమిటంటే భోపాల్లోని కర్మాగారంలో పంతొమ్మిది డిసెంబర్ మూడవ తేదీ రాత్రి ఏ విషవాయువు బయటపడిందో అది దానంతటది బయటపడలేదు అది ప్రయత్నపూర్వకంగా చేయబడిన ఒక ఎక్స్పెరిమెంట్ భోపాల్ దుర్ఘటన ఒక యాక్సిడెంట్ కాదు అది ఒక ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే యూనియన్ కార్బైడ్ అమెరికా దేశానికి చెందిన కంపెనీ ప్రపంచంలో ఇటువంటి ధనిక దేశాలకు చెందిన ఎన్నో కంపెనీలు ఆయుధాలు తయారుచేస్తూ ఉంటాయి మీ దేశానికి ఈ కంపెనీలు వచ్చి సబ్బులమ్ముతాయి పేస్ట్లమ్ముతాయి చెప్పులు బూట్లు అమ్ముతూ ఉంటాయి కానీ ఈ కంపెనీలు తమ తమ దేశాలలో ఎన్నో ఆయుధాలను తయారు తయారుచేస్తూ ఉంటాయి ఇక అమెరికా వంటి దేశానికి ఆదాయంలో అత్యధిక భాగం ఆయుధాల విక్రయంతోటే వస్తుంది అమెరికా యొక్క మొత్తం ఎకానమీ అమెరికా యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆయుధాల వ్యాపారంపై ఆధారపడి ఉంది దానితో ఈ ఆయుధాల వ్యాపారం నిరాటంకంగా కొనసాగడం వారికి ఎంతో అవసరం ఆయుధాల వ్యాపారం నిరాటంకంగా కొనసాగాలంటే రెండే పరిస్థితుల్లో సాధ్యం ఏవైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఆ దేశాలకు ఆయుధాలను పంపిణీ చేయడం ఆయుధాల అమ్మకానికి ఇది ఒక పద్ధతి మరో పద్ధతి ఏమిటంటే పరస్పరం రెండు దేశాల మధ్యనే కాకుండా ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే ఆ పరిస్థితుల్లోనూ ఆయుధాలను అమ్మవచ్చు నేటి రోజుల్లో ప్రపంచమంతటా ఒక అప్రకటిత యుద్ధం నిరంతరం కొనసాగుతూ ఉంది దాని పేరే ఉగ్రవాదం ఈ ఉగ్రవాద చర్యల్లో పాల్గొనేవారు ఎవరైనా వారు కాశ్మీర్లో ఉన్నా వారు అస్సాంలో ఉన్నా నాగాలాండ్లో ఉన్నా త్రిపురలో ఉన్నా మణిపూర్లో ఉన్నా లేదు మరే ఇతర దేశంలో ఉన్న ఈ పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను అమ్మే పనిని ఈ భారీ కంపెనీలే చేస్తూ ఉంటాయి ఒక తుపాకీ ఉంది మీరు దాని పేరు వినే ఉంటారు ఏకే ఈ ఏకే అన్న ఆయుధం అమెరికాకు చెందిన కంపెనీలో తయారైనదే ఇది భారతదేశానికి ఎలా వస్తుంది మొదట అమెరికాలోని కంపెనీలు వాటిని చైనాకు పంపిస్తాయి చైనా వాటిని పాకిస్తాన్కు పంపిస్తుంది అలా పాకిస్తాన్ ద్వారా అవి భారతదేశానికి వస్తాయి ప్రతి సంవత్సరం అమెరికా మరియు ఐరోపాకు చెందిన ఇతర దేశాలు లక్షల కోట్ల రూపాయలలో ఆయుధాల వ్యాపారం చేస్తూ ఉంటాయి ఆయుధాలు రెండు రకాలు ఒక రకం ఆయుధాలు తుపాకీ వంటివి ఫిరంగుల ప్రస్తుతం ప్రపంచంలో మరింత భయంకరమైన ఆయుధాలు కూడా తయారవుతున్నాయి వాటిని మనం కెమికల్ బాంబ్స్ అంటాం ఈ కెమికల్ బాంబులు ఫిరంగిగుళ్ల కంటే భిన్నమైనవి వాటిలో విషవాయువులను నింపడం జరుగుతుంది ఆ బాంబు పేలినప్పుడు అందులోని విషవాయువులు వాతావరణమంతా వ్యాపిస్తాయి అటువంటి వాతావరణంలో ఆ గాలిని పీల్చిన ప్రతి ఒక్కరూ చనిపోతారు కనుక ఫిరంగిగుండు కంటే ఎంతో ప్రమాదకరమైనది కెమికల్ బాంబు అమెరికాకు చెందిన ఎన్నో కంపెనీలు ఇటువంటి కెమికల్ బాంబులను తయారుచేస్తూ ఉంటాయి ఆ కెమికల్ బాంబులను తయారు చేయడానికి రెండు మూడు విషవాయువులను ఉపయోగించడం జరుగుతుంది వాటిలో ఒక గ్యాస్ పేరు ఫాస్జీన్ రెండవ గ్యాస్ పేరు మిథైల్ ఐసోసైనట్ ఇటువంటి రెండు మూడు ఇతర గ్యాస్లు కూడా ఉన్నాయి భోపాల్లో బయటపడిన గ్యాస్ మిథైల్ ఐసోసైనట్ ఈ మిథైల్ ఐసోసైనట్ గ్యాస్ ఎంతమందిని చంపగలదు అన్నది టెస్ట్ చేసి చూడాలంటే అది అమెరికాలో వీలుపడదు ఎందుకంటే అమెరికాలో తమ జీవితాలు చాలా విలువైనవి అని వారి అభిప్రాయం అందుకే అమెరికాలో ఆ ప్రయోగాన్ని చేయలేరు అమెరికాలో మాత్రమే కాదు ఏ ధనిక దేశంలోనూ అటువంటి ప్రయోగాలు చేయలేరు ఎందుకంటే వారి దేశాలలో పర్యావరణానికి చెందిన చట్టాలు ఎంతో కఠినమైనవి ప్రభుత్వాలు ఎవరైనా ఎక్స్పెరిమెంటు చేయడం వల్ల అక్కడి జనులకు ఏ విధమైన హాని జరుగకూడని విధంగా అక్కడి చట్టాలను ఏర్పాటు చేశారు అందుకే అటువంటి కంపెనీలు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి విషవాయువుతో ప్రయోగాలు చేయడానికి భారతదేశం వంటి దేశాలను వెతుకుతూ ఉంటాయి భోపాల్లో జరిగిందిదే మిథైల్ ఐసోసైనట్ గ్యాస్ బయల్పడింది ఒక్క రాత్రిలో పదివేల మంది చనిపోయారు అది కాక గత పన్నెండేళ్లలో ఐదు లక్షల మందికి పైగా దాని దుష్ప్రభావానికి లోనయ్యారు ఇప్పటికి మృత్యువు తాండవిస్తూ ఉంటుంది భోపాల్లో ఆ విషవాయువు ప్రభావం వల్ల నేటికీ జనులు చనిపోతూ ఉంటారు అది వాళ్లు విచ్చలవిడిగా చేసిన ప్రయోగం ఈ ప్రయోగం జరిగిన తరువాత అమెరికా సైనికులు యూరోప్ దేశాలకు చెందిన సైనికులు గల్ఫ్ యుద్ధంలో కెమికల్ బాంబులను ప్రయోగించారు గల్ఫ్ యుద్ధంలో అవే విషవాయువులతో కూడిన బాంబులను అవే కెమికల్ బాంబులను వారు ప్రయోగించారు దానికి తగ్గ ఫలితాలను వారు పొందారు అయితే వారక్కడ బాంబు వేయడానికి ముందుగా చేసినటువంటి ప్రయోగాలు మాత్రం భారతదేశం వంటి దేశాల్లో చేశారు బ్రెజిల్ వంటి దేశాల్లో చేశారు చిలీ కోస్టారికా వంటి దేశాల్లో చేశారు కొలంబియా వంటి దేశాల్లో చేశారు ఎక్కడి ప్రభుత్వాలైతే అమ్ముడుబోవడానికి సిద్ధంగా ఉంటాయో అటువంటి పేదదేశాల్లో ఈ రకమైన ఎక్స్పెరిమెంట్లు జరుగుతూ ఉంటాయి భోపాల్లో జరిగినది ఒక దుర్ఘటన కాదు భారతీయులపై చేయబడిన ఒక ఎక్స్పెరిమెంటది ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు రానున్న కాలంలో ఇంకా పెరుగుతాయి ఇటువంటివి వందలాది ఎక్స్పెరిమెంట్లు చేయబడతాయి ఒక విదేశీ కంపెనీ వచ్చింది అది భారతదేశంలో ఔషధాలను అమ్ముతుంది వారు తయారుచేసే మందులు ప్రపంచంలో మరే దేశంలోనూ అమ్ముడుబోవు ఇప్పటి ఆ మందుపై ఏ విధమైన క్లినికల్ టెస్ట్ చేయబడలేదు ఎటువంటి క్లినికల్ ట్రయల్ చేయబడలేదు అయితే ఇక్కడి జనుల మీద మాత్రం ఆ మందు యొక్క క్లినికల్ టెస్ట్ మరియు క్లినికల్ ట్రయల్ జరుగుతూవుంది ఆ మందుపేరు నార్ప్లాంట్ మన చెల్లెళ్లపై జరుగుతూ ఉంది ఢిల్లీలో ఇలా జరుగుతూవుంది ఈ మందును గురించి ఏ విధమైన క్లినికల్ టెస్ట్ జరగలేదని అయినా ఇది భారతదేశానికి పంపించబడిందని ఢిల్లీలోని డాక్టర్లందరికీ తెలుసు అటువంటిది ఒక్కటి కాదు మీరు లిస్టు తయారు చేసుకునేటట్లయితే వందలాది మందులున్నాయి వాటిని ఇతర దేశాలు విషంగా ప్రకటించాయి అటువంటి మందులు భారతదేశంలో అడ్డూ అదుపు లేకుండా అమ్మబడుతూ ఉంటాయి ఇటువంటి కంపెనీలే వాటిని తీసుకువస్తూ ఉంటాయి అదేవిధంగా ప్రపంచంలో ఎటువంటి టెక్నాలజీని ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నో దేశాలు బహిష్కరించాయో ఆ సాంకేతికతను జర్మనీలో ఉపయోగించరు ఫ్రాన్స్లో ఉపయోగించరు అమెరికాలో ఉపయోగించరు బ్రిటన్లో ఉపయోగించరు అటువంటి సాంకేతికతను భారతదేశానికి తీసుకువచ్చి డంప్ చేస్తూ ఉన్నారు మీకిప్పుడు చెబుతున్నాను ఈ బొంబాయి ఉంది కదా దీనికి ప్రక్కనే గుజరాత్ మొత్తం ఉంది నేను చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఇప్పటివరకు భారతదేశంలో ఒకే భోపాల్ ఘటన జరిగింది గుజరాత్లో ఏ రోజైనా భోపాల్లా పరిణమించే స్థలాలు యాభైకి పైగా ఉన్నాయి మీకు అసలు ఈ గుజరాత్ చరిత్ర తెలుసా ఈ గుజరాత్ ఒకప్పుడు వ్యవసాయప్రధానమైన రాష్ట్రం అటువంటిది నేడు ఆ రాష్ట్రమంతా కెమికల్ ఇండస్ట్రీకి చెందిన రాష్ట్రంగా తయారైంది నేను ఎప్పుడు బడోదా మీదుగా వెళ్లినా బరూచ్ మరియు అంకలేశ్వర్మీదుగా నా ట్రైన్ ఎప్పుడు వెళ్లినా నాకు కళ్ళు తిరుగుతాయి బడోదావాసులు నాతో చెబుతూ ఉంటారు నేను బడోదా వెళుతూ ఉంటాను అక్కడి నీరు విషతుల్యమైపోయింది భూమి నుంచి పైకి వచ్చే నీరు కూడా విషతుల్యమైపోయింది అటువంటివి అరవైకి పైగా కర్మాగారాలు గుజరాత్లో పనిచేస్తూ ఉన్నాయి ఏ టెక్నాలజీ ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటిలోనూ బహిష్కరించబడిందో బ్యాన్ చేయబడిందో అటువంటి టెక్నాలజీ గుజరాత్కు తేబడింది అన్ని చోట్లా ఆ కర్మాగారాలు పనిచేస్తూ ఉన్నాయి కేవలం వాతావరణ కాలుష్యం పెరగడం మాత్రమే కాదు అందరి చావుకూ రంగం సిద్ధమవుతూ ఉంది ఏదో ఒకరోజు మీకు వార్త వినిపిస్తుంది బడోదా రెండో భోపాల్లా తయారైందని లేదు బడోదా దగ్గర్లోని మరే ప్రాంతంలోనైనా జరగవచ్చు అలా ఒకసారి పెద్ద అపాయం తప్పింది బడోదాకు దగ్గరలో కెమికల్ టెక్నాలజీకి చెందిన ఒక ప్రాజెక్టులో ఇటువంటి దుర్ఘటన సంభవించింది భగవంతుని కృప వల్ల ఆ రోజు గాలి బడోదాకు బయటివైపు వీస్తూ ఉండింది అదే రోజు గాలి బడోదా వైపు వీస్తూ ఉండి ఉంటే బడోదా మనకు మిగిలి ఉండేది కాదు ఇటువంటి ప్రమాదకరమైన ప్రాజెక్టులను ఈ దేశంలోకి తీసుకువచ్చారు వీటన్నింటినీ టెక్నాలజీ పేరుతో తీసుకువచ్చారు ఇలా ఎన్నో చోట్ల వినాశాన్ని సృష్టించే కర్మాగారాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ కెమికల్ ఇండస్ట్రీలన్నీ అక్కడ పూర్తిగా ఆపివేస్తున్నారు ఐరోపాదేశాలలోనూ అమెరికాలోనూ పూర్తిగా మూసివేసి మన దగ్గర స్థాపిస్తున్నారు నాకు గుండెల్లో ఎంతో వేదన ఉంది భోపాల్ విషయంలో పన్నెండు సంవత్సరాలైనప్పటికీ ఇప్పటికీ ఎవరికీ న్యాయం లభించలేదు మన వంటి వాళ్లు పన్నెండేళ్లుగా పోరాడుతూవున్నారు నేను నా విద్యార్థిదశనుంచే వేడుకొంటూ ఉన్నాను వారనాండర్సన్ యూనియన్ కార్బైడ్కు చెందిన అత్యున్నత అధికారి తనను చేసి దోషిగా నిలబెట్టి దావా కొనసాగించాలని కాని వరకు ఏ ప్రభుత్వానికి తనను అరెస్టు చేసే తీరికలేదు ఈ దేశంలో న్యాయవ్యవస్థ ఏ స్థితిలో ఉంది మీకళ్ల ముందూ నాకళ్ల ముందూ వేలాది మంది చంపబడ్డారు ఇన్నేళ్లైనా వారికి న్యాయాన్ని కలిగించలేకపోతున్నాం ఇది ఎక్కడి న్యాయవ్యవస్థ ఇలా ఒక భోపాల్లో జరిగింది ఇలా మరెన్నో చోట్ల జరగడానికి రంగం సన్నద్ధమవుతూవుంది అందుకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇది కేవలం ఒక్క దుర్ఘటన కాదు ఇలా భారతదేశంలో అరవై డెబ్బై దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు జరిగినప్పుడు ఇటువంటి దుష్ఫలితాలే వస్తాయి ఎందుకంటే వారి అభిప్రాయం ప్రకారం మనము అంటే మన దేశాలకు చెందిన ప్రజలు వారి ల్యాబొరేటరీలలో ఎలుకల వంటివారు మనకూ మన జీవితాలకు ఏ విధమైన విలువ చనిపోతే చనిపోని ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటుంది భోపాల్లో వేల మంది మన కూడా ఎటువంటి స్పందన కలుగలేదు దేశమంతా స్తబ్ధంగా ఈ సంఘటనను చూస్తూ ఉరుకుంది ప్రభుత్వం అమ్ముడుపోయిందంటే అర్థం చేసుకోవచ్చు న్యాయస్థానం న్యాయాన్ని కల్పించలేకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు కాని దేశవాసులందరూ ఎంతగా నిర్జీవులయ్యారంటే నా సోదరుడు చనిపోయాడు నా పొరుగువాడు చనిపోయాడు అయినా నా కంటినుండి ఒక్క కన్నీటి చుక్కకూడా రాలలేదంటే అందుకు కారణమేమిటో తెలుసా నేను నా ప్రసంగంలో చెప్పినట్లుగా సున్నితత్వాన్ని సంవేదనాశీలతనూ కోల్పోయి మొద్దుబారిపోయిన మన మనస్సులు భోపాల్ ఒక హెచ్చరిక రాబోయే సంవత్సరాల్లో మనము మేలుకొనకపోతే భారతదేశంలో అనేక చోట్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతాయి ఇక రెండో ప్రశ్న మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను వినండి నేను ఎన్నికల్లో నెగ్గి పార్లమెంటుకు వెళ్లినా ఈ పార్లమెంటు నాది కాదు ఈ పార్లమెంటు వారిది ఈ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ నాది కాదు ఇది నా స్వదేశానికి చెందినది కాదు ఇది విదేశాలకు సంబంధించినది ఇటువంటి విదేశీ వ్యవస్థలోనికి మీరు ఎంతటి ఉత్తముణ్ణి పంపించినా ఈరోజు జరుగుతున్నదే జరుగుతుంది ఒక ఉదాహరణతో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మన దగ్గర ఏం జరుగుతుందో తెలుసా ఇక మూడవ ప్రశ్నకు జవాబు కూడా ఇందులోనే ఉంది జరుగుతున్నదేమిటంటే ఈ మొత్తం వ్యవస్థ ఒక మోటారు వాహనం వంటిది మీరు డ్రైవర్ను మార్చినప్పటికీ వాహనం మాత్రం అదే ఒక డ్రైవరు పోతాడు మరొకడు వస్తాడు రెండవవాడు పోయి మూడవవాడు వస్తాడు మూడవవాడు పోయి నాలుగవవాడు మీరు డ్రైవర్లను మార్చుతున్నారు కాని దురదృష్టవశాత్తూ ఆ కారును మాత్రం మార్చడంలేదు ఆ కారు తనకు తోచినట్టు తాను వెళుతూవుంటుంది క్రమక్రమంగా మీకు మరొక విషయం అవగతమవుతుంది ప్రస్తుతానికి వారు ఇండియన్ డ్రైవర్ తోటే పని కొనసాగిస్తూ ఉన్నారు నాలుగైదేళ్లు ఆగి చూడండి ఇండియన్ డ్రైవర్ను తీసిపడేసి వాళ్లే స్వయంగా కూర్చుంటారు స్టీరింగ్ సీట్లో నేను మీకు చెప్పినట్లుగా వారు పార్లమెంటుకూ చేరుకోనున్నారు కాబట్టి మీ డ్రైవర్ అవసరంకూడా లేదు వారికి అందుకే ఏ పార్టీ కూడా మీదయ్యే అవకాశమే లేదు ఈ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించండి మనకు ఇటువంటి పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టం అవసరమా నేను మీకొక గంభీరమైన విషయాన్ని చెబుతున్నాను ప్రపంచంలో ఈ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ కొనసాగిన ప్రతీ దేశంలోనూ అది ఫెయిల్ అయింది ఏ దేశమైనా అమెరికా అయినా బ్రిటన్ అయినా జర్మనీ అయినా ఫ్రాన్స్ అయినా ప్రతీ దేశంలోనూ పాలిటిక్స్లో క్రైసిస్ కొనసాగుతూ ఉంది ఆ క్రైసిస్ ఈ సిస్టంలోనే ఉంది అటువంటి సిస్టమ్ని మనము అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి ఈ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ మీద మీరు నమ్మకముంచుకోవడం వ్యర్థం కాంగ్రెస్ను తొలగిస్తే జనతాదళ్ వస్తుంది జనతాదళ్ను తొలగిస్తే సిపిఎం వస్తుంది సిపిఎంను తొలగిస్తే బీజేపీ వస్తుంది ఏ పార్టీ వచ్చినా చేసేది మాత్రం ఇదే లేకుంటే మీరే ప్రయత్నించి చూడండి గుజరాత్లో మీరు అన్ని రకాల ప్రయోగాలు చేశారు ఫలితం మన కళ్ల ముందే ఉంది మహారాష్ట్రలో ప్రయోగం కొనసాగుతూ ఉంది రాజస్థాన్లో ప్రయోగం చేస్తూ ఉన్నారు ఈ మూడు రాష్ట్రాలలోనూ విదేశీ కంపెనీలు రాని రాష్ట్రాలేవో మీరు చూపించండి ఈ ప్రభుత్వాలు మునుపటి ప్రభుత్వాల కంటే భిన్నంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాయా అన్నీ చేస్తున్నదే నేను ఎంతో గంభీరమైన విషయాన్ని చెబుతున్నాను కానీ ఇది నవ్వు తెప్పించే విషయం మీరు ఏ పార్టీ మేనిఫెస్టోనైనా తీసుకుని చూడండి వాటి కవర్పేజీలు చింపివేయండి వాటినన్నిటినీ కలగాపొలగంచేయండి ఆ మేనిఫెస్టోలను మీ ముందుంచితే ఏ పార్టీ మేనిఫెస్టో ఏదో మీరు చెప్పలేరు అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు ఒకటి తేడా ఏమిటంటే ఒక పార్టీ మేనిఫెస్టోలో ఒక ప్రత్యేకమైన అంశం ఒకటవ నెంబరు పేజీలో ఉంటే అదే మరొక పార్టీ మేనిఫెస్టోలో రెండవ నెంబరు పేజీలో ఉంటుంది వ్యత్యాసం ఇంతమాత్రమే ఒక పార్టీ మేనిఫెస్టోలో పదిహేనవ నెంబరు పేజీలో ఉన్న విషయం మరొక పార్టీ మేనిఫెస్టోలో నలభైవ నెంబరు పేజీలో ఉండవచ్చు అంతకుమించి ఏ తేడా ఉండదు క్వాలిటీలో ఏ భేదమూ ఉండదు అందుకే నేను మీకు చెబుతున్నాను ఇది చాలా గంభీరంగా ఆలోచించవలసిన విషయం ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనకు కావలసినదేనా ఒకవేళ ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మనకు కావలసినదైతే దాని స్వరూప స్వభావాలేవిధంగా ఉండాలి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో గంభీరముగా ఆలోచించి నేను ఈ నిర్ధారణకు వచ్చాను బహుశా నా నిర్ధారణ తప్పు కావచ్చేమో ఇదే అంతిమ సత్యం అని నేను చెప్పడంలేదు భారతదేశంలో ఈ పార్టీల ఫ్యాషన్ను అంతం చేయాలన్నది నా విశ్వాసం ఈ పార్టీలనే తొలగించవలసిన అవసరం ఉంది ఎందుకో తెలుసా నేను నా ఇంటి ఉదాహరణే మీకు చెబుతాను పూర్తి తాజా ఉదాహరణ ఇది లో ఎన్నికలు జరిగాయి ఎన్నికల సమయంలో మా నాన్నగారు నాకు ఫోన్ చేశారు నేను ఇలాగే ప్రసంగించడానికని ఒకచోటుకు వెళ్లాను మా నాన్నగారు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు ఎందుకు అంటే ఓటు వెయ్యాలి అన్నారు ఎన్నికలొచ్చాయి కదా అని వారంటే ఇంతకీ ఓటు ఎందుకు వెయ్యాలి అని నేనడిగాను ఓటువేయడం ఎంతో పవిత్రమైన కార్యమని వారన్నారు నేను ఇంటికి ఎందుకు రావాలి అన్న విషయాన్ని నాకు వివరిస్తూ మా నాన్నగారు నాతో నలభై ఐదు నిమిషాల పాటు ఫోన్లో ఎస్టీడీలో మాట్లాడారు చివరిగా ఆయన చెప్పిన విషయమేమిటంటే నువ్వు రావడానికి అసలు కారణం నువ్వు కాంగ్రెస్కు ఓటువేయాలిగనుక కొంతసేపటి తరువాత మా అమ్మగారు వారి చేతి నుంచి ఫోన్ లాక్కున్నారు వారన్నారు నువ్వు భాజపాకు ఓటువేయాలిగనుక ఇక్కడికి రావాలి అక్కడే నా సోదరుడు ఉన్నాడు ఆ తరువాత తను నాతో మాట్లాడాడు అన్నయ్య మనము కాంగ్రెస్కు ఓటువేయకూడదు భాజపాకు ఓటువేయకూడదు మనముక ఇండిపెండెంట్కు ఓటువేయాలి అన్నాడు మా ఇంటి విషయంలో మా నాన్నగారు కాంగ్రెస్కు ఓటువేయాలంటారు మా అమ్మగారు భాజపాకు ఓటువేయాలంటారు మా తమ్ముడు ఇండిపెండెంట్కు ఓటువేయాలంటాడు నేనంటాను ఓటువేయవలసిన అవసరమే లేదు ఎందుకంటే అది ఎలాగూ పడుతుంది ఇలా ఈ రాజకీయ విధానం తయారుచేసిందేమిటి నా ఇంటిని నేను నా తల్లి నా తండ్రి నా తమ్ముడు నాలుగు భాగాలుగా విడిపోయేటట్లు చేసింది ఒకరు కాంగ్రెస్ ఒకరు భాజపా ఒకరు ఇండిపెండెంట్ ఒకరు ఓటే అవసరంలేదని అంటే నేను నా ఇంటిని కూడా ఐక్యంగా ఉంచలేకపోతున్నాను నాలుగు అంశాలుగా విడిపోయింది ప్రతి ఇంటిలోనూ ఇదే పరిస్థితి ఒక సోదరుడు భాజపాలో రెండవవాడు కాంగ్రెస్లో మూడవవాడు జనతాదళ్లో నాలుగోవాడు సీపీఐలో వాడు ఐదోవాడు లో ఆంగ్లేయులు మన దేశాన్నెలా మొక్కలు చేశారో తెలుసా దండ భేదములు వీటిలో సామముతో ముక్కలు చేయలేకపోయారు దండనీతితో ముక్కలు చేయలేకపోయారు వారి భేదోపాయం మాత్రం చక్కగా విజయవంతమైంది సమాజంలో ప్రతి స్థాయిలోనూ భేదాలు పుట్టించారు సమాజమంతటినీ మొక్కలు చేశారు భారతదేశమంతటినీ ముక్కలు చేసి సర్వనాశనంచేశారు మనదేశాన్ని నాశనంచేయడానికి ఆంగ్లేయులో ఉపయోగించిన భేదనీతినే నేడు మన రాజకీయ పార్టీలవారు వాడుకుంటున్నారు ఇంటింటా సంకట పరిస్థితులేర్పడుతున్నాయి నువ్వు ఆ పార్టీకి వెళ్ళు నువ్వు ఈ పార్టీకి వెళ్ళు అని అందరి ఉద్దేశాలు మాత్రం ఒకటే కానీ పోరాటం మాత్రం వేరువేరుగా చేస్తున్నారు నేను ఏ పార్టీకి ఓటు వేశానో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నన్ను పూర్తిగా మరచిపోతుంది అన్న విషయం నాకు తెలుసు నాకు ఏ ఏమాత్రం విలువనివ్వదు అని తెలుసు అంతకు ముందు మాత్రం మా ఇంటికి వచ్చి చేతులు జోడిస్తారు కాళ్లు పట్టుకుంటారు అమ్మాబాబు అంటారు ఎందుకంటే ఓటు కావాలి ఓటు వేసిన తరువాత ఇక ఐదేళ్ల వరకూ తమ ముఖంకూడా చూపించరు అందుకే ఈ పొలిటికల్ సిస్టం మనకు తగినది కాదు ఆంగ్లేయులు మనల్ని నాశనం చెయ్యడానికి మన దగ్గర ఏర్పరిచినదిది ఇదే పొలిటికల్ సిస్టమ్ను మరింత కొనసాగిస్తే సమాజం ఇంకా ముక్కలౌతుంది నా వేదన అంతా సమాజం విచ్ఛిన్నమవుతున్నందుకే సమాజం విచ్ఛిన్నమవుతూవుంది ఇల్లిల్లూ ముక్కలవుతూవుంది దానిపై రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి ఏదైనా గొప్ప లక్ష్యం గురించి ఇలా జరుగుతున్నదంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అందరి లక్ష్యమూ కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం పదవీభోగాలనుభవించడం మహా అంటే ఏమవుతుంది మన చుట్టూ బ్లాక్ క్యాట్ కమెండోస్ ఉంటారు అదే మనకు స్టేటస్ సింబల్ ఒక్కసారి మంత్రి పదవి లభించిందంటే ఇక మనకు బ్లాక్ క్యాట్ కమెండో సెక్యూరిటీ లభిస్తుంది అందరూ చేస్తున్నదిదే మీరు ప్రజానాయకులైతే మీరీ దేశంలో జాతీయ నాయకులైతే మీకు బ్లాక్ క్యాట్ కమెండోల అవసరమేమిటి ఎవరైనా మిమ్మల్ని చంపేస్తారు అనుకునేటట్లయితే అందుకు సిద్దంగా ఉండండి మరణించడానికి భయమెందుకు మరణించిన ప్రతివాడు మరలా పొడతాడని చాటి చెప్పిన దేశం కదా మనది ఇక చనిపోతానేమోనన్న భయం దేనికి మళ్లీ నాయకులుగానే పుడతారు మీరు మృత్యువంటే అపారమైన భయం మరోప్రక్క మేము ప్రజానాయకులము జాతీయ నాయకులము అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు మీకొక వాస్తవం చెబుతున్నాను మిమ్మల్ని చంపడానికి ఒకరు పూనుకుంటే ఈ బ్లాక్ క్యాట్ కమాండోలు కాదుకదా ఎవ్వరూ మిమ్మల్ని చావునుంచి తప్పించలేరు రక్షణ పొందగలమనుకుంటే ఇందిరాగాంధీకేం జరిగింది రక్షణ పొందగలమనుకుంటే రాజీవ్గాంధీకేం జరిగింది దారుణంగా చంపబడ్డారిద్దరు మిమ్మల్ని చంపడానికెవరైనా పూనుకున్నారంటే ఇక మీరు బ్రతుకుపై ఆశలొదులుకోవచ్చు మనవద్ద వద్ద విశ్వాసమేమిటి భగవంతుణ్ణి నమ్ముకున్న వారిని భగవంతుడే రక్షిస్తూ ఉంటాడు భగవంతుడే నిర్ణయించుకున్న తరువాత ఇక మిమ్మల్ని రక్షించేదెవరు ఈ సత్యాన్ని మదిలో నిలుపుకుని పాటుపడండి భారతీయ సంస్కృతిలో ఎవ్వరూ ఎన్నడూ చావుకు భయపడింది లేదు అటువంటిది నేడు అందరూ పిరికిపందలైన నాయకులు పుట్టుకొచ్చారు ముందు వెనుక రక్షక దళాలనుంచుకుని ఊరేగుతూ ఉంటారు ఇవన్నీ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టం యొక్క దుష్పరిణామాలు ఇక ప్రపంచవ్యాప్తంగా నేను మాత్రమే కాదు నేను అన్ని దేశాలను చూడనప్పటికీ కొన్ని దేశాల విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను ఏ దేశంలోనూ ఎంపీలకు గృహవసతి కల్పించబడదు ఇక్కడ ఉంది వారికి పెద్ద పెద్ద భవనాలే ఉన్నాయి బ్రిటన్లో లేవు జర్మనీలో లేవు ఫ్రాన్స్లో లేవు స్వీడన్లో లేవు అమెరికాలోకూడా లేవు ప్రభుత్వం తరఫున ఎంపీలకు ఇంటి వసతి కల్పించడం వారు అద్దె ఇంటిలోనైనా ఉండాలి లేదు తమ స్వంత ఇంటిలోనైనా ఉండాలి ఆంగ్లేయులు భారతదేశంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు ఆంగ్లేయులు ప్రవేశపెట్టినందుకు ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు ఒక్కొక్క ఎంపీకి రెండు రెండు ఇళ్ళు మూడు మూడు ఇళ్ళు ఒక ఇళ్లు పార్టీకోసం ఒక ఇళ్లు తమకోసం ఎందుకివ్వాలి బాబు మీకు ఇళ్ళు అద్దె ఉండవచ్చు కదా వీళ్లని మనం సమాజసేవకులుగా గుర్తించాలి జీతం తీసుకుని పనిచేసే గుమాస్తాల వంటి వారి నాయకులు తమ టీఏను పెంచాలన్నా డీఏను పెంచాలన్నా పార్లమెంటంతా ఒక్కటైపోతుంది ఒక్కరైనా ప్రశ్నిస్తారా తమ జీతభత్యాలు పెంచే విషయంలో పార్లమెంటంతా ఒక్కటైపోతుంది క్షణాలమీద బిల్లు ఆమోదించబడింది అంతే కాదు. చివరికి పరిస్థితి ఎక్కడివరకూ వచ్చిందంటే మీరు ఒక్కసారి పార్లమెంటులోకి చొరబడ్డారంటే ఇక మీకు తరతరాలకు మీ మనవళ్ళూ మునిమనవళ్ళూ మనవరాళ్లకు కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది ఎందుకు బాబు ఇవన్నీ ఒకవైపు మీరు ప్రజానాయకులంటారు ఒకవైపు మీరు జాతీయ నాయకులంటారు మరోవైపు జీతభత్యాలు తీసుకుంటూ పనిచేస్తూ ఉంటారు జీతం తీసుకుని పని చేసేవారు పనిచేసేవారు గుమాస్తాలవుతారు కాని ప్రజాసేవకులలా అవుతారు కాబట్టి పార్టీలు మా ఎంపీలు జీతాలను తీసుకోరు అని ప్రకటించేలా చూడండి మరివారిని పోషించేదెవరు అంటారేమో అది మనంచేస్తాం సమాజం చేస్తుంది మన దేశంలో యుగయుగాలుగా ఈ పరంపర కొనసాగుతూ ఉంది ఎవరైతే సమాజం కోసమే జీవిస్తారో వారి సర్వస్వము సమాజమే చూసుకుంటూ ఉంటుంది ఇది ఈనాటి విషయం కాదు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో సమాజ సేవలో నిమగ్నమైన వారి బాగోగులు సమాజమే చూసుకుంటూ వచ్చింది ఈ పొలిటీషియన్స్ అందరూ చెబుతున్నారు కదా మేము సమాజ సేవకులమని మీ వ్యవస్థను గురించి మీరు మరిచిపోండి సమాజం మీకు కావలసినదంతా చూసుకుంటుంది దేశాన్ని నడిపే పని మీరు చూడండి కాని వీరందరూ జీతభత్యాలను భోగించడానికే అలవాటుపడ్డవారు ఇతర ఉద్యోగులకులాగానే వీరికి టీఎలు డీఎలు పెరుగుతూ ఉండాలి ఇప్పుడిక క్రొత్త పే కమిషన్ను సమావేశపరిచారు ఆ పే కమిషన్ ద్వారా అధికారుల జీతాలు పెరుగుతాయి దానితో పాటుగా ఎంపీలు ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచే పనిలో ఉన్నారు ఇదెక్కడి పొలిటికల్ సిస్టమ్ అందుకే మిత్రులారా నేను ఈ దేశంలోని పొలిటికల్ సిస్టంలోకి ప్రవేశించడం దేశ భావిస్తాను అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేయను మీకు మరొక విషయం చెబుతున్నాను ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులోకి వెళ్లడం ద్వారా విప్లవం రాదు నేను ఎందరో మహామహులను చూశాను నా కళ్లతో నేను చూశాను గొప్ప గొప్ప ఆదర్శాలతో ఉద్యమాన్ని గురించి కలలు కలలుగంటూ మహోన్నత భావాలు కలిగిన దిగ్గజాలెందరో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పార్లమెంటులో ప్రవేశించారు మీకు తెలుసా ఈ దేశంలో చాలా గొప్ప ఉద్యమం చెలరేగింది జేపీ ఉద్యమం జయప్రకాష్ ఉద్యమం అందులో గొప్ప గొప్ప ఉద్యమవీరులున్నారు బడౌదా డైనమైట్ కేసులో దోషులుగా నిలబడినటువంటి ఉద్యమవీరులెందరో ఉన్నారు ఈ దేశ నవయువకుల్లో వారు నూతనోత్సాహాన్ని రగిల్చారు కాని వారు పార్లమెంటులోకి ప్రవేశించినంతనే వారి తేజస్సంతా నాశనమైపోయింది అది జనులకేమాత్రం పనికిరాకుండా పోయింది చివరికి వారు ఈ పార్టీని ఆశ్రయిద్దామా ఆ పార్టీనే ఆశ్రయిద్దామా ఇక వారు జీవితాంతమిదే పనిలో మునిగిపోయారు పార్లమెంటుకు వెళ్లక మునుపు మాటలతో నిప్పులు కక్కించిన మహానాయకులెందరినో చూశాము మేము పార్లమెంటులో అడుగిడంతోటే వారి నోళ్లెండిపోయాయి ఎందుకనడిగితే వారి దగ్గర సమాధానమే లేదు జేపీ గారన్న ఒక మాట ఎప్పుడు మదిలో మిదులుతూ ఉంటుంది ఈ పార్లమెంటులో కూర్చున్న వాళ్లందరూ కుక్కల్లా ఎండిన ఎముకలను నాకుతూ ఉన్నారు ఆ పని చేయను గనుకనే నేను పార్లమెంటుకు వెళ్ళదలుచుకోలేదు నా విశ్వాసమేమిటంటే మన దేశంలో ఉద్యమమంటూ చెలరేగితే అది పార్లమెంటు బయటే ప్రారంభమవుతుంది కాని పార్లమెంటు లోపల మాత్రం జరిగే అవకాశంలేదు ఇందుకుగానూ ఎంతో అవసరంలేదు మృత్యువును లెక్క చెయ్యని కమిట్మెంట్ ఉన్న ఒకటి రెండు లక్షల మంది నవయువకులు బయలుదేరితే చాలు అటువంటివారు మీలో ఎవరైనా ఉంటే నా బైరిలో మీ పేరు వ్రాసివ్వండి ఎక్కువగా అవసరం లేదు ఒకటి రెండు లక్షల మంది సరిపోతారు ఈ దేశం యొక్క వ్యవస్థనంతటినీ మార్పుచేయవచ్చు ఇది కష్టతరమైన పని ఏమీ కాదు కమిట్మెంట్ ఉన్న ఒకటి రెండు లక్షల మంది యువకులతో ఈ దేశ వ్యవస్థను సమూలంగా మార్పుచేయవచ్చు ప్రపంచ చరిత్రలో మనం చూశాం గుప్పెడు మంది మనుషులే వ్యవస్థను మార్చివేశారు ఫ్రాన్స్ విప్లవం జరిగింది పదిహేడు మంది మాత్రమే ఉన్నారు ఆ పదిహేడు మందే ఫ్రాన్సంతటినీ మార్చివేశారు జర్మనీలో ఏం జరిగింది హిట్లర్ ఒక్కడే దేశమంతటినీ ఒక్కటిగా నిలబెట్టాడు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి కమిట్మెంట్ ఉన్న కొందరు వ్యక్తులు నియమం ఒక్కటే మృత్యువుకు భయపడకూడదు అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు కావాలి ఈ పార్లమెంట్ ఏమిటి ప్రపంచమంతటి వ్యవస్థను మార్చివేయవచ్చు ఆ విప్లవం పార్లమెంటు బయటే జరుగుతుంది పార్లమెంటు లోపల జరగదు ఇక ఆఖరి ప్రశ్నకు సమాధానం ఒకే వాక్యంలో కాంగ్రెస్ ఎటువంటిదో జనతాదళ్ ఎటువంటిదో సిపిఐ ఎటువంటిదో సిపిఎం ఎటువంటిదో భారతీయ జనతా పార్టీ కూడా అటువంటిదే నావుద్దేశ్యంలో ఆ పార్టీకి ఇతర పార్టీలకు ఏ విధమైన భేదమూ లేదు ఇతర పార్టీలు అధికారం కోసం ఎలా పోరాడుతూ ఉన్నాయో అదేవిధంగా ఆ పార్టీ కూడా అధికారం కోసం పోరాటంలో మునిగిపోయింది వారు ఇప్పుడు అధికారం కోసం మాత్రమే చూస్తూ ఉన్నారు పూర్వం వారిచ్చిన మాటలు కానీ వారి ఆదర్శాలుగాని వారికిప్పుడు కనపడటం లేదు పార్లమెంటుకు చేరిన తరువాత వారూ పూర్తిగా మారిపోయారు మీరూ చూశారు కదా ఆ పదమూడు రోజులకు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉంటే వారు ఎటువంటి ఎటువంటి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నించారు కేవలం పదవికోసం తమ మొత్తం ఐడియాలజీనే బుట్టదాఖలు చేశారు ఒక్క పదవి కోసం కనుక వారిలో కూడా ఇది ప్రవేశించింది ఈ విషయంలో వారికి ఇతర పార్టీల వ్యత్యాసం లేదు మీకు మరొక విషయం విన్నవిస్తున్నాను మీరు ఎంతకాలం ఈ పార్టీల ఉచ్చులో చిక్కుకొని ఉంటారో అంతకాలం మీకు మీరూ హాని చేసుకుంటారు ఈ దేశానికి హానిచేసిన వారవుతారు ఈ పార్టీల గురించి ఆలోచించడం మానివేయండి పార్టీలను గురించి ఆలోచించడం మానివేసి దేశాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టండి ఈరోజు వీళ్లకేమిటి పార్టీ దేశం కంటే ప్రధానం వీళ్లకు పార్టీ ఎంత ముఖ్యమో దేశమంత ముఖ్యం కాదు దేశం ముక్కలైనా పరవాలేదు కాని పార్టీ మాత్రం ముక్కలు కాకూడదు ఒప్పందాలన్నీ కుదుర్చుకునేదెందుకు పార్టీ విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ఆ ఒప్పందాలు ఎంత అసమంజసమైనవైనా పరవాలేదు అధికారం కోసం ఎటువంటి షరతులనైనా అంగీకరిస్తారు కనుక వీరికి ఇప్పుడు దేశం ప్రధానం కాదు సమాజం ప్రధానం కాదు పార్టీ ప్రధానం అధికారం ప్రధానం నేను మీకు వాస్తవం చెబుతున్నాను పార్టీ ఎన్నటికీ దేశానికంటే ఉన్నతమైనది కాలేదు పార్టీయే దేశం కంటే ప్రధానమన్న భ్రమలో ఉన్నవారందరికీ చెబుతున్నాను పార్టీ గొప్పది కాదు దేశమే గొప్పది ఈ దేశముంటే మీరుంటారు దేశం లేకుంటే మీరుండరు అందుకే ఈ పార్టీల ఉచ్చునుంచి బయటపడండి మీరిప్పుడు మాట్లాడవలసినది పాలిటిక్స్ గురించి కాదు ఉద్యమాన్ని గురించి మీరు రాజకీయాలను గురించి కాలం మీలో నిరాశే అలముకుంటుంది అందుకు భిన్నంగా మీరు ఎంతకాలం ఉద్యమాన్ని గురించి ఆలోచిస్తారో అంతకాలం మీరు ఆశావాదులవుతారు మీకు ఉత్సాహం కలుగుతుంది మీలో ఉత్తేజం పుంకుకొస్తుంది అంతే ఇదే నా సమాధానం రాజీవ్జీ మీకొక ప్రశ్న మీరిప్పటివరకు ఏదైనా మల్టీనేషనల్ కంపెనీని తరిమి విజయాన్ని సాధించారా నిజానికి మాకున్న పరిమితమైన శక్తితోటే మేము రెండు మూడు పనులు చేయగలిగాము ఈ మధ్యనే లో జరిగిన తాజా ఉదాహరణ ఒకటి మీ ముందుంచుతాను రాజస్థాన్లో అల్వర్ జిల్లా అని ఒక జిల్లా ఉంది అల్వర్ జిల్లాలో తిజారా అన్న చోటు ఒకటుంది తిజారా ప్రఖ్యాతిగాంచిన జైనర్థస్థానం దిగంబర జైనులకు అదొక పవిత్ర తీర్థక్షేత్రం అక్కడ ఏం జరిగిందంటే అమెరికా కంపెనీ ఒకటుంది విల్సన్ భారతదేశానికి చెందిన కంపెనీ ఒకటుంది కేడియా ఆ రెండు కంపెనీలు కలిసి మద్యం ఉత్పత్తి చేసే కర్మాగారాల కోసం తిజారా దగ్గర్లో నాలుగు వందల యాభై గ్రామాలకు చెందిన దాదాపు ముప్పై ఎకరాల భూమిని ఎక్వైర్ చేశాయి నేనొకసారి అల్వర్ వెళ్ళాను అక్కడి కొందరు సోదరులు రాజీవ్భాయ్ మీరెప్పుడూ విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా బెత్తంపుచ్చుకుని తిరుగుతూ ఉంటారు కదా మా స్వంత ఊరిలోనే ఒక విదేశీ కంపెనీ వస్తోంది అని చెప్పారు వారు ఏంచెయ్యడానికి వచ్చారు అని నేనడిగాను మద్యం ఉత్పత్తి చేయడానికి అని చెప్పారు ఈ ఊరినుంచి ఎంతదూరం అని అడిగితే దగ్గర్లోనే ఉంది కావాలంటే రేపు వెళ్లి చూడవచ్చు అన్నారు నేను నా కార్యక్రమాలన్నిటినీ వాయిదా వేసుకుని ఆ తరువాతిరోజు ఆ స్థానానికి వెళ్ళి చూశాను ఎదురుగానే జైనమందిరముంది ఆ మందిరానికి పక్కనే ఉన్న స్థలాన్ని మద్యం తయారుచేయడం కోసం అప్పగించడం జరిగింది ఎవరిచ్చారు ప్రభుత్వమే ఏ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాకెంతో కోపం వచ్చింది నేను అక్కడి గ్రామస్తులనడిగాను మీరసలు భూమినెందుకమ్మారు వారన్నారు మేము మా భూమిని అమ్మనేలేదు వారు బలవంతంగా మాచేత వేలుముద్ర వేయించారు రాత్రి రెండు గంటలు మూడు గంటల సమయంలో కలెక్టర్ ఎస్ఎస్పి భద్రతాదళాలను తీసుకుని ఊరూరికి వెళ్లి గ్రామీణులందరినీ బెదిరించడం భూమిని అమ్మండి అమ్మకపోతే జైల్లో వేస్తాం ఇలా వాళ్లే మాచేత చేయించుకున్నారు ఈ విధంగా గ్రామస్తులందరినీ భయపెట్టి బెదిరించి భూమిని కొనుగోలు చేశారు ఇదే వాస్తవమైతే తప్పకుండా పోరాడదామన్నాను నేను మీరూ సహకరిస్తారా అని వారినడిగాను సహకరిస్తామన్నారు వారు దానికోసం ఏం చేయగలరు అంటే మీరేం చెబితే అది చేస్తామన్నారు మొట్టమొదటగా గ్రామపంచాయతీ మీటింగేర్పాటు చేయమన్నాను గ్రామపంచాయతీ మీటింగేర్పాటు చేశారు అందులో నేను వారినడిగాను మీరు మీ భూముల అమ్మకానికి సంబంధించిన ప్రస్తావనను ఆమోదించడం జరిగిందా గ్రామపంచాయతీలోని ప్రతి సభ్యుడు మేమెప్పుడూ ఈ విషయాన్ని గురించి మాట్లాడలేదని చెప్పారు మీరు అమ్మిన ఈ భూమిలో పచ్చిక పచ్చికబైళ్లు కూడా ఉన్నాయా అని నేను వారిని అడిగాను ఉన్నాయన్నారు వారు నేను వారికి చెప్పాను మీరు రెజొల్యూషన్ పాస్ చేయండి గ్రామ పంచాయతీ గ్రామసభ భూమి అమ్మకానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావనను ఆమోదించడం జరగలేదు అయినప్పటికీ బలవంతంగా భూములను కొనుగోలు చేయడం జరిగింది అలా ఆ గ్రామ పంచాయతీ ప్రస్తావన ఆమోదించింది అలా నలభై గ్రామాలలో మేము చేశాం నలభై గ్రామాలలోనూ ఈ ప్రస్తావన ఆమోదించిన తరువాత మేము కోర్టుకు వెళ్లాం కోర్టులో వాదించాం అడ్డు అదుపు లేకుండా చట్టమెలా ఉల్లంఘించబడుతోందో చూడండి ఇవి సాగుభూములు ఇక్కడ వ్యవసాయం జరుగుతూవుంది అలాగే మీరు మీ ప్రాజెక్టు రిపోర్టు నివ్వండి అని కేడియా మరియు విల్సన్ల జాయింట్ వెంచర్ యొక్క గణాంకాలను అడిగి నేను వాటిని చూశాను అందులో వ్రాయబడి ఉన్నదేమిటంటే వారికి ప్రతిరోజూ ఐదు కోట్ల లీటర్ల నీరు కావాలి మద్యం తయారు చేయడానికి ఆ ఏరియా అంతటిని రాజస్థాన్ ప్రభుత్వం డార్క్జోన్గా ప్రకటించింది డార్క్జోన్ అంటే ఎండిపోయినా నీరులేని ప్రాంతం అక్కడ భూమిలో వంద అడుగులలోతు వరకూ నీరులేనేలేదు మరి వీరికి ప్రతిరోజు ఐదు కోట్ల లీటర్ల నీరు కావాలంటే ఎక్కడినుంచి తీసుకువస్తారు అన్న విషయం నాకర్థంకాలేదు అదే ప్రాజెక్ట్ రిపోర్టును మరింత చదివిన తరువాత అర్థమైన విషయమేమిటంటే వారు నీటిని సేకరించడానికిగాను పంపులు వేస్తారు పంపులు వేసి భూమి లోపలి నీటిని వెలికితీస్తారు ఇలా ప్రతిరోజూ ఐదు కోట్ల లీటర్లు తీసుకున్నట్లయితే ఆ ప్రాంతమంతా రెండు మూడేళ్లలోనే పూర్తిగా ఎండిపోతుంది అప్పుడు ఈ నలభై గ్రామాలలో నివసించే ప్రజల పరిస్థితేమిటి వారైతే మద్యాన్ని తయారుచేస్తారు అమ్ముతారు లాభాలు గడిస్తారు దేశాన్నంతా మత్తులో ముంచుతారు కానీ ఈ గ్రామస్థుల పరిస్థితేమిటి ఈ విషయంపై మేము ఉద్యమాన్ని ప్రారంభించాం ప్రతి గ్రామంలోనూ మేము పాదయాత్రలు చేశాం మూడు నెలలపాటు నేనక్కడే ఉన్నాను కాలి నడకనే ఆ ఊళ్లన్నీ తిరిగేవాడిని ఒక ఊరి నుంచి మరో ఊరికి ఆ ఊరినుంచి ఇంకో ఊరికి క్రమక్రమంగా నాతోపాటు యువకులతో కూడిన ఒక బృందం తయారైంది అందులో అన్ని మతాల వారూ ఉన్నారు హిందువులూ ఉన్నారు ముస్లింలూ ఉన్నారు జైనులూ ఉన్నారు దిగంబరజైన మతానికి అక్కడెంతో ప్రాచుర్యముంది అక్కడికి ఒకసారి దిగంబరజైన సంప్రదాయానికి చెందిన ఒక సాధుమహాత్ములొచ్చారు నేను వారిని కలిసి విషయాన్ని వివరించాను చూడండి ఎంత దారుణం జరుగుతోందో దీనికి వ్యతిరేకంగా మేము గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించాం మీ ఆశీర్వాదాలు కావాలి అనడంతోటే వారు ఇటువంటి మహోన్నత కార్యాలకై సదామా ఆశీర్వాదాలుంటాయి అని చెప్పారు మరైతే మీరు ఈ పోరాటంలో మాకు తోడుగా నిలువవలసినదిగా మీ జైన సమాజానికి పిలుపునివ్వండి అని చెప్పాము వారలాగే చేశారు దానితో జైన సమాజమంతా ఈ పోరాటంలో మాకు అండగా నిలిచింది ఆ తరువాత మేమొక మౌలానాసాహాబ్ను కలిశాం అక్కడ మహమ్మదీయమతానికి చెందిన వారెందరో ఉన్నారు వారిని కలిసి మద్యాన్ని తయారు చేయడం అధర్మమన్న విషయం మీకు తెలుసుకదా అని తెలియజేశాం వారు మాకు అండగా నిలిచారు అంతేకాకుండా అక్కడి మహమ్మదీయులందరూ మా ఉద్యమంలో పాల్గొనవలసినదిగా పిలుపునిచ్చారు అలా అక్కడి మహమ్మదీయులూ మాకు తోడయ్యారు హిందువులు అప్పటికే ఉద్యమంలో ఉన్నారు దానితో ఉద్యమం ఎంత విస్తృతరూపం దాల్చిందంటే పదివేల మందికి పైగా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు మేము అందరికీ చెప్పినదొకటి మీరు ఏ పార్టీకి చెందినవారైనా దాని విషయం ఇంట్లో ఉంచండి ఇప్పుడు మన భూమి మన చేజారిపోతోంది విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతోంది దీనిని రక్షించుకోవడమే మన ప్రధాన కర్తవ్యం ప్రతి గ్రామస్థుని హృదయంలోనూ ఈ భూమి సంరక్షించబడాలన్న వేదనే ఉండేది ఒకసారి మేము పదివేల మంది కలిసి ఊరేగింపుగా బయలుదేరి ఈ కర్మాగారాన్ని తయారుచేసే స్థానానికి వెళ్లాం అక్కడ కొన్ని బ్యారికేడ్లూ కార్యాలయ నిర్మాణం కోసం కొన్ని వస్తువులు ఉంచారు మేమేమీ చేయలేదు ఆ బ్యారికేడ్లను ప్రక్కకు తప్పించాం ఆ కార్యాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడిన వస్తువులను ప్రక్కకు పెట్టి ఈ భూమి గ్రామానిది అని వ్రాసి అక్కడ తగిలించాం ఇది ఎప్పటికీ విదేశీ కంపెనీలకు చేరదు అని వ్రాసాం అది చూసిన తరువాత అక్కడి గ్రామస్థుల్లో ఎంతో ధైర్యం వచ్చింది అప్పటి వరకు మనమొక విదేశీ కంపెనీకి వ్యతిరేకంగా ఎలా పోరాడగలమని వారు భావించారు ప్రభుత్వం శిక్షిస్తుందేమో పోలీసులు కొడతారేమో అని వారు భయపడుతూ ఉంటే పోలీసులు కొడతారు అంతకంటే ఏమి చేయగలరు అని నేను వారికి ధైర్యం చెప్పాను మేము ఈ కార్యక్రమం చేపట్టినరోజు కేడియా కంపెనీకి చెందిన కొంతమంది గుండాలు వచ్చారు వారు మాపై తూటాలు పేల్చారు వారు మాపై తుపాకీ గుండు సంధించారు నా చెంతనే ఉన్న ఒక సోదరుడికి గాయమైంది అయినా మేమా పని ఆపలేదు ఇదివారు మమ్మల్ని బెదిరించడానికి చేసిన ప్రయత్నం మేము మిమ్మల్ని చంపేస్తాం అని వారు బెదిరించారు మాకు చావంటే భయమే లేదు మీరు మమ్మల్ని చంపి సాధించేదేమిటి అని మేము వారిని తిరిగి ప్రశ్నించాం తత్ఫలితంగా జరిగినదేమిటంటే తుపాకీ గుండు పిల్లడంతో గ్రామీణులందరిలోనూ మరింత ఉత్సాహం పెళ్లిపికింది దానితో పదివేల మందితో ప్రారంభమైన ఉద్యమం ఇరవై మంది పాతిక మందితో కూడిన మహాసైన్యంగా రూపొందింది క్రమక్రమంగా ఈ విషయానికి సంబంధించిన వార్తలు పత్రికల్లో రాసాగాయి వార్తాపత్రికల ద్వారా ఈ విషయం కొంత ప్రాచుర్యాన్ని పొందిన తరువాత మేమేంచేశామో తెలుసా అక్కడి మంత్రిగారి ద్వారా ఈ మద్యం కర్మాగారానికి శంకుస్థాపనగావిస్తూ చేయబడిన శిలాఫలకమొకటుంది మేము కొందరు యువకులతో కలిసి ఆ శిలాఫలకాన్ని తీసి అవతల పారేయించాం ఆ శిలాఫలకాన్ని పక్కకు తొలగించి మేము ఊరంతా ప్రకటించాం నేటినుండి ఈ భూమి మనది మనమిక్కడ వ్యవసాయం చేద్దాం పంటలు పండిద్దాం ఎవరడ్డొస్తారో చూద్దాం మేము ఊరంతా బారికేడ్లు ఏర్పాటు చేశాం నేటి తరువాత ఏ గ్రామంలోకి ఏ పోలీసు అధికారిగాని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గానీ గ్రామసభ అనుమతి లేకుండా ప్రవేశించకూడదు మీరు జైపూర్లో కావాలంటే ప్రభుత్వాన్ని నడుపుకోండి మా గ్రామంలో మాత్రం మా ప్రభుత్వమే కొనసాగుతుంది నేటి తరువాత ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ కలెక్టరైనా గ్రామసభ అనుమతి లేకుండా గ్రామంలోకి ప్రవేశించకూడదు ఒకసారి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రయత్నించాడు తన వాహనంలో వచ్చాడు ఎర్రటి బల్బు పచ్చటి బల్బులతో టైటైటైటేమని చప్పుడు చేసుకుంటూ బ్యారికేడ్లు ఏర్పాటు చేయబడి ఉండడంతో అక్కడ ఆపాడు వాటిని తొలగించమని ఆదేశించాడు గ్రామానికి చెందిన మహిళలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్రపుచ్చుకుని ఆ వాహనం అద్దాలు పగులకొట్టారు వెంటనే తనక్కడనుంచి పారిపోయాడు తనూ పారిపోయాడు తన వెంట వచ్చిన పరివారమంతా పారిపోయింది గ్రామస్తులొక విషయాన్ని గ్రహించారు నేడు మేము డిఎం తరిమికొట్టగలిగామంటే ఇక ప్రపంచంలో ఏ శక్తినైనా మేము తరిమికొట్టగలం వారిలో అంతటి ధైర్యం ఉత్తేజం తిరిగొచ్చింది ఫలితమేం జరిగిందంటే నేడు రాజస్థాన్ ప్రభుత్వం ఆ లైసెన్సును రద్దు చేయవలసి వచ్చింది ఉద్యమాల స్థితిగతులిలాగే ఉంటాయి ప్రారంభంలో అలా జరిగే అవకాశమే లేదని ఎంతోమంది అడ్డుకుంటారు అయితే దృఢ సంకల్పంతో మనసులో పవిత్రత కలిగి మహోన్నత ఉద్దేశ్యంకోసం సమాజ శ్రేయస్సు కోసం చేపట్టబడిన ఉద్యమమే అయితే ఖచ్చితంగా చివరికి విజయం వరిస్తుందని నా అభిప్రాయం నేడు మన శక్తి పరిమితంగానే ఉండవచ్చు కాని రేపది పెద్దదవుతుంది పెద్దదెలా అవుతుంది మంచుకోసం చేయబడిన ఇటువంటి చిన్న స్థాయి పోరాటాలతోటే రేపు మనము మహోన్నతమైన పోరాటానికి సన్నద్దులమవుతాం మేము చేస్తున్నదిదే పంతొమ్మిది వందల తొంభై ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం పంతొమ్మిది వందల ముగ్గురము నలుగురము కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అందరూ మమ్మల్ని వెకిరించారు ఎందుకు ఈ పనికిరాని పనుల కోసం మీ సమయాన్ని వ్యర్థంచేసుకుంటారు మీ కెరియర్ని పాడుచేసుకుంటారు అని మాకు సలహాలిచ్చారు కుటుంబ సభ్యులకు కోపం బంధువులకూ కోపం మేము వారికి చెప్పాం మీ కోపాన్ని మీ దగ్గర ఉంచుకోండి ఇలా పశువుల్లా జీవించడం మాకు చేతకాదు డబ్బులు డబ్బులు డబ్బులు అనుకుంటూ డబ్బులను మాత్రమే మేస్తూ బ్రతకడం మా వల్ల కాదు ఈ అల్పమైన కోరికల కంటే దేశం మహోన్నతమైనది సమాజం మహోన్నతమైనది సమయంలో భగత్ సింగ్ పుట్టినప్పుడు చంద్రశేఖర్ పుట్టినప్పుడు ఈరోజు భగత్ సింగ్ చంద్రశేఖర్ గానీ ఎందుకు పుట్టలేరు ఈ రోజు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి కనుక ఎవరో ఒకరు ఆ పనులకు పూనుకొనవలసిందే అందుకే మేము ఉన్మాదులలా ఈ ఉద్యమానికి పూనుకున్నాం అలా క్రమక్రమంగా నేడు మా వెంట కొందరు ఉన్నారు మరో మూడు నాలుగేళ్లు ఇలాగే కొనసాగితే బహుశా కొన్ని లక్షల మంది మా వెంట నడవచ్చు అదే గనుక జరిగితే ఇక ఈ దుష్టశక్తులను ముఖాముఖి ఎదుర్కొంటాం అది ఈ మహోన్నతమైన మార్పు కోసం మేము చేసే అంతిమ యుద్ధమవుతుంది అందుకుగాను మీ ఆశీస్సులు మాకు కావాలి మీ దీవెనలు మాకు కావాలి మీ సహకారం మాకు కావాలి మీ సమర్థన మాకు కావాలి ఈ మహాసంగ్రామంలో ఈ ధర్మయుద్దంలో మీరు చేతనైనంతవరకు మాకు సాకరిస్తే మేము మీకు ఎప్పటికీ కృతజ్ఞులమయ్యుంటాం ఇలా ఈ ఆజాదీ బచావ్ ఆందోళన్ స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకుందాం అన్న ఈ మహోద్యమం దేశానికి నిజమైన స్వాతంత్రాన్ని ప్రసాదించేందుకుగానూ కంకణబద్ధమై ఉంది